శ్రీమహానాధిపతాశివసమారంభా శంకరాచార్యమ వందే గురు పరంపరా్యాయమ వాక్ణమోయా సర్వాణి బ్రహ్మపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం మారాకరోత్ నిరాకరణ నిరాకరణం తదాత్మనిరే ఉపనిషత్సు ధర్మాస్ మి సంస్కృతే మయి సంస్ శాంతిమేష సస్మారీరా సముత్ పరం జ్యోతిరుపంపద్య రూపేణానిష్మపురుష స త్ర పేతిక్రీడన్ రమణ స్త్రీభర్వా యనైర్వా జ్ఞాపిర్వా నోపజనం స్మరన్ ఇదం శరీరం ఆచరణే యుక్ అరీరే ప్రాణోయు ఆత్మజ్ఞాని ఈ శరీరమును స్మరించడు నోపజనం స్మరం ఇదం శరీరం ఉపజనమైన ఈ శరీరము ఉపజనము అంటే రెండర్థాలు చెప్తాం స్త్రీ పురుషుల సంయోగం చేత జన్మించేది రెండో అర్థం ఆత్మస్వరూపానికి చాలా దగ్గరగా ఉండేది ఎంత దగ్గరగా ఉండేది అంటే మే ఆత్మే అని భ్రమపడి అంత దగ్గరగా ఉంది అది అలాగంటే రెండర్థం వారే వీరని భ్రమపడి అంత కోలి ఉందంటారు చూడండి ఆ క్లోజ్నెస్ ని బట్టి ఎంత దగ్గరగా ఉందంటే అదే విధాన్ని భ్రమపడే ఎంత దగ్గరగా ఉంది ఉప జన అటువంటి శరీరాన్ని ఆత్మజ్ఞాని స్మరించడు స్మరించడు అంటే శరీరాభిమానాన్ని తగ్గి ఉండదు ఇప్పుడు మాహం బ్రహ్మ నిరాకర్యా మా మనం ప్రార్థన చేస్తాం నేను బ్రహ్మను నిరాకరించను నా వైపు నుంచి నేను తిరస్కరించను ఆ బ్రహ్మ తన వైపు నుండి నన్ను తిరస్కరించకూడుగాక అని కదా ప్రార్థన ఇప్పుడు నేను నేను ఫలానా తేదీని పుట్టాను అని మీరు అన్నారు వెంటనే మీరు బ్రహ్మ తిరస్కారం చేసిస్తారు అన్నమాట బ్రహ్మం తిరస్కారం చేసే కదా అంటే అదే నుంచి శాస్త్రతో ఏం పురాణ కదా నాకు ఇప్పుడు బ్రహ్మ తిరస్కారం చేసి మీరు డే ఇన్ అండ్ డే అవుతు బ్రహ్మను తిరస్కారం చేస్తూ ఉండాలి ఆ బ్రహ్మ మిమ్మల్ని కాపాడుతూ ఉండాలంటే కైసా హోదా కాబట్టి నేను తిరస్కారం చెయ్యను అప్పుడు బ్రహ్మ తిరస్కారం చెయ్యదు కాబట్టి శరీరముగా అసలు ఎక్కువ అభిమానాన్ని కలిగి ఉండకూడదు అంటే రోగం ఉంటుంది శరీరం ఉన్న తర్వాత రోగం ఉండదు ఎవడైనా నా శరీరం గొప్పది మీ అందరి శరీరాల కంటే అని ఎవడైనా అంటే ఇది బ్లసింగ్ జస్ట్ బ్లసింగ్ పీపుల్ సో దే జస్ట్ గాన్ బ్లసింగ్ పాఠిభౌతికమైన శరీరాన్ని కొట్టుకుని ఈ శరీరం నీ శరీరాలంత గొప్పది అంటే ఏ విధంగా గొప్పది ఏ విధంగా ముక్కుల్లో పారస్తే కాగుతుంది నేలలో పారస్తే ఉబ్బుతుంది అన్ని శరీరాలు అంటే ఏ విధంగా గొప్పది కాబట్టి బలిదాలు తిల్లి కనుక శరీరముగా ఫీలు కాకూడదు శరీరముగా ఫీలయ్యాడు అంటే బ్రహ్మను నిరాకరించిన తర్వాత మనం ఏం చేస్తాము వేదాంతం చదువుతాము బ్రహ్మను నిరాకరిస్తూ ఉంటాము అని చెప్పి మనకి బ్రహ్మకి ఆ భేదం అలా ఉండదు ఎంత దిక్కు తీసుకుని చెప్పినా సర్వంఖల్ మీద బ్రహ్మ దాన్ని అలాగే రాపాడించి రాపాడించి ఎంత చెప్పినా ఆ బ్రహ్మ దూరంగానే ఉంటుంది ఎందుకంటే వీడు నిరాకరిస్తూ ఉంటాడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అత్తాకోటళ్ళ కొన అత్తాకోడళ్ళ కాకపోతే ఏదైనా దృష్టాంతం చూస్తారు ఇప్పుడు క్లాప్కల్ దృష్టాలతో క్లాసికల్ దృష్టాలతో అత్తాకోడళ్ల దృష్టాలతో ఈ అత్తాకోడళ్ళ సమస్య ఎలా ఉంటుందంటే మనం కలిసి ఉండాలి కలిసి ఉండాలి అని వీళ్ళు వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు వీళ్ళు దెబ్బలు ఉంటారు అందరూ కాదు బాయ్ ఎక్కడైనా దెబ్బలు సందర్భాల్లో వాళ్ళు దెబ్బలు ఉంటారు అప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు కావలసిన వాళ్ళు ఇటువైపు అందరూ చెప్తూ ఉంటారు మీరు కలిసి ఉండాలి కలిసి ఉండాలి కలిసి ఉండాలి వాళ్ళు చెప్పినప్పుడు తలసే కూర్ మళ్ళీ మరొక డబ్బులు అడుగుతుంటారు వీళ్ళందరూ తప్పుకోగానే మళ్ళీ డబ్బులు ఆ కలిసి ఉండడానికి కుదుకుని వాళ్ళు వీళ్ళు అనుకున్న ఇంటెన్సిటీలో పదవంతా ఇంటెన్సిటీ మనం కలిసి అని వాళ్ళిద్దరూ అనుకుంటే అప్పుడు అది ఆ పొత్తి కుదురుతుంది కాబట్టి లేకపోతే ఆ పొత్తి కుదరదు అలాగే మనకి బ్రహ్మకి ఆ పొత్తి కుదరదు ఈ పొత్తు కుదరకపోవడం చేతనే ద్వైతులు ఏం చేశారంటే ఈ బ్రహ్మనేవాడు వైకుంఠంలో ఉన్నాడు అతడు మనం కదా వైకుంఠంలో ఉంటే గొడవ లేదు కదా ఉత్తమ పురుష ఇది పొత్తు ఒక్కర్లేదు మన ప్రమాణం చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ ఆ మానవుడు అజ్ఞానం చేత తన స్వరూపాన్ని తెలుసుకోలేక శరీరముగా భావన చేస్తూ ఉంటాడు కానీ ఆత్మజ్ఞాని అలా తీరుకాడు సో నేను అసలు రోజువారం మొదటితో ఎక్కడికో వెళ్ళాను ఎనీవే ఐరోజు సేమ్ టాపిక్ అనుకోండి చూస్తే రోగం ఉంటుంది శరీరానికి రోగం ఉండదు అని మీరు ఎన్నడం అనుకోదు రోగం ఉంటుంది కానీ నేను రోగిని కావద్దు అత్తారా బాపు చాలా బాగా చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమైతే చెప్తారు ఆయన ఏమంటారంటే నీకు శరీరానికి రోగం వస్తుంది కానీ నువ్వు రోగివి కావద్దు మనస్సుకు సుఖ దుఃఖాలు వస్తాయి నీవు సుఖవి దుఃఖి బుద్ధి ఎందు పాండిత్యం ఉంటుంది అజ్ఞానం ఉంటుంది నీవు పండితుడవు అజ్ఞానివి కావద్దు అహంకారమునందు కామనలు భోగాలు ఉంటాయి నీవు కామివి భోక్తవు కావద్దు అని ఇలాగెత్తికొస్తారు ఆయన చాలా ఆయన ఓ పదివేల మందిని గుర్తుపెట్టి మాటలు మరి వాళ్ళు ఏమర్థం చేస్తున్నారో ఏమర్థం చేసుకోలేదో నేను ఎరగని కానీ ఆయన చెప్పింది మాత్రం చాలా బాధిస్తాను ఇవ్వలే సో అది స్మరించకపోవడం అంటే శరీరం నరీరమును స్మరించడు అనే ఈ శరీరం అన్నది ఎలా ఉంటుందంటే మీరు పని కట్టుకుని స్మరించినప్పుడే అది దాని ముందు నేను అనే అభిమానం ఉంటుంది లేకపోతే అభిమానం ఉండదు మనం శరీరంలో బోల్డ్ అనే అంగాలు ఉన్నాయి వాటిని అందించనీ స్మరిస్తున్నామా లీవర్ ని స్మరిస్తారా మీరు ఎప్పుడైనా లీవర్ ని స్మరించడం అంటే ఫీలింగ్ అని అర్థం స్మరించడం అంటే గుర్తు చేసుకోవడం ఎప్పుడో ఘటాన్ని గుర్తు చేసుకున్నట్టు అలా కాదు ఫీలింగ్ అని అర్థం ఫీల్ డి నో హార్ట్ కూడా సీల్ ఇంకే కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది అని పుస్తకంలో చదివే కానీ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పరిగెత్తుకొచ్చి శివాసనం వేస్తే మీకు ఫీల్ అవుతుంది హార్ట్ అంతవరకు ఫీల్ కారు హార్ట్ ఫీల్ అవ్వచ్చు ఆ రకంగా ఫీల్ అవ్వచ్చు నాడీ చూసేవాడు చాలా కాన్షియస్ గా ఆ హార్ట్ బీట్ ని పక్కకుంటాడు మీరు కూడా పట్టుకోవచ్చు శ్రవణం స్పష్ట జ్ఞానం ద్వారా పట్టుకోవచ్చు ఎప్పుడూ ఆయాసం తర్వాత ఐదు మెట్లు ఎక్కువ ఐదంతస్తులు వేగంగా ఎక్కి వచ్చేసి ఈ దీని మీ కివాచుని శివాసనం వేయండి అప్పుడు మీరు ఫీల్ అవ్వగలుగుతారు యూ డోంట్ ఫీల్ హార్ట్ సో కాబట్టి దేహాన్ని అస్తమానం స్మరించో స్మరిస్తూ ఉండం కాబట్టి వేదాంతంలో బాడీ కాన్షియస్నెస్ అజ్ఞానకృతము అని అంటే చాలా ప్రాక్టికల్ మాట ఎందుకంటే ఈ యువర్సికల్ ఫర్ నాట్ బాడీ కాన్షియస్ ఆల్ది టైం ఎప్పుడో కేవలము కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం బాడీ కాన్షియస్ గా ఉంటాం ముఖ్యంగా ఆ బాడీ కాన్షియనెస్ కూడా ఎలా ఉంటుందంటే ఏ పోర్షన్ లో రోగం ఉంటుందో లేక నొప్పి ఉంటుందో దానితోటి పూర్తిగా ఐడెంటిఫై అవుతాడు ఇప్పుడు నేను తెలియదనుకోండి He the concept behind that the entire other body is also remembered feel the finger only lainga okela la patune the entire personality is behind the finger alone a finger is patune so because we feel the finger only everything else is conveniently forgotten la like takka side alone the body construct generally ga undadu body construct meer aarogyanga unte body construct undadu మీకు అనారోగ్యం ఉన్నప్పుడే బాడీ కానిపిస్తుంది కాబట్టి ఎఫర్ నేను బాడీ అని అనుకోకూడదు ఐఎమ్ ది బాడీ అని అనుకోకూడదు యు ఆర్ నాట్ ది బాడీ ప్రాక్టికల్ గా కూడా ఇన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ నాట్ ది బాడీ ఈ సత్యాన్ని గుర్తిస్తే సత్యం అక్కడ ఉంది ఇట్ ఈస్ సిటింగ్ వే దాన్ని మీరు గుర్తిస్తే జ్ఞానము అజ్ఞాని గుర్తించకపోతే అజ్ఞాని సూర్యుడు లాగా సూర్యుడు మేఘం ఉంటే లేనట్టుగా ఉంటాడు మేఘం పక్కకి జరిగితే ఉన్నాడు సూర్యుడు ఉన్ననే ఉంటాడు ఇప్పుడు మేఘం ఉన్నప్పుడు కూడా ఉండనే ఉంటాడు అలాగనమాట కాబట్టి నా స్మరం ఇదం శరీరం ఆత్మజ్ఞాని స్మరించదు ఆ జ్ఞానం ఉండదు దేహజ్ఞానం ఉండదు దేహభావం ఉండదు దీని మీద చిన్న పూర్వపక్షం ద్వైతులు ఇలాంటి పూర్వపక్షాలే వేస్తారు అసలు ఏ రకమైన పూర్వపక్షానికి అవకాశం ఉంటే దాన్ని లేవనెత్తి ఖండిస్తారు ఎందుకంటే ఎవరికో ఒకరికి వస్తుందో డౌట్ ఆ డౌట్ అంత రీజనబుల్ లా కాదా అంటే అన్ని డౌట్స్ రీజనబుల్ గా ఉండవు ఏదో పిచ్చి డౌట్స్ ఏవో ఉంటాయి శంకర్లు ఏం చేస్తారంటే అన్ని రకాల డౌట్స్ లేవనెత్తి వాటిని రిస్యూట్ చేస్తారు అందాము నను అనుభూతం చేర్వజ్ఞత్వం ముక్త నైసో సహా జీవన్ముక్తుడు ఉన్నాడు జీవన్ముక్తుడికి బ్రహ్మకి ఎలా ఏమన్నా ఉందా లేదా బ్రహ్మ సర్వజ్ఞం కదా అవును జీవన్ముక్తులు కూడా సర్వజ్ఞ సర్వజ్ఞుడు అయిపోతారు అయిపోతారు సందేహం లేదు ఓకే జీవన్ముక్తుడు కూడా సర్వజ్ఞుడు అయిపోయే పక్షంలో మరి ఇప్పుడు వీడికి దేహ అభిమానం లేదన్నారు కదా అభిమానం అంటే జ్ఞాన రూపమే కదా జ్ఞానం అన్ని రూపాలే అన్ని ఇమోషన్స్ లో కూడా జ్ఞాన రూపాలుగానే ఉంటాయి సో మీకు ఘతం తెలిసింది అంటే ఘతము అని మీరు అన్నారంటే ఆ ఘటం జ్ఞానరూపమైన ఘటమే జ్ఞానం కానీ ఏది లేదండి జ్ఞానం కానీ ఘతము ఘతము జ్ఞానాకారాన్ని పొందకుండగా మీకు తెలుస్తుందండి కాబట్టి ఘటముని మీకు నోటంపటి అంటే అది జ్ఞానం ఏది ఘత మీరు ఘతం అని అంతే సో పంచదారతో చేసి చిలక అన్నారంటే అది పంచదారేది చిలకానుక రూపం పెట్టారు రంగు రూపం పెట్టారు తప్పితే పంచదారేది అలాగే ఘటము అని మీరు అన్నారంటే ఆ జ్ఞానమే ఘటాకారాన్ని కొన్ని ఉన్నది ఇప్పుడు కండిషన్ యాజ్ కాబట్టి ఘట జ్ఞానం అనే అంటే ఘట జ్ఞానానికే ఘటంనికే ఎనీవే కాబట్టి అన్ని ఘటమే జ్ఞానం అయినప్పుడు ఇమోషన్స్ తూను అవి జ్ఞానాలే కదా కాబట్టి దేహాభిమానం కూడా కైండ్ ఆఫ్ ఇమోషన్ సంథింగ్ విచ్ నో ఉన్నా సో వీడు సర్వజ్ఞుడు అని అన్నప్పుడు సర్వము తెలిసిన్నవాడని చెప్తే పక్కన ఇంకో పక్కన దేహమును స్మరించడు కాబట్టి దేహ భాష లేక దేహజ్ఞానము లేనివాడు అంటే మరి సర్వజ్ఞానానికి భంగం వచ్చిందా లేదా అది పూర్వం నైస ఆ ఇదో పెద్ద సర్వజ్ఞానము అంటే సర్వాన్ని అస్తమాను తెలుసుకోకుంటాడని ఎవరు చెప్పాడు ఆ పొటెన్షియల్ ఉన్నాయి బంగారంలో అన్ని ఆభరణాలు ఉన్నాయా లేదు చెప్పండి మీరు ఇప్పుడు ఈ వంద గ్రాములు బంగారం వంద గ్రాములు ఏమి వంద కేజీ ఒక కేజీ బంగారం ఇక్కడ పెట్టాను దీంట్లో ప్రపంచంలో ఉన్న ఆభరణాలు అన్ని దాంట్లో ఉన్నాయా లేదు చెప్పండి మీరు ఉన్నాయంతే పోగా అంటే అన్నీ అలాగే దాంట్లో గిలగిలా తిరుగుతూ ఉంటాయి మీరు ఏదో బయోస్కోప్లో చూసినట్లు చూస్తూ ఉంటారన్న అభిప్రాయం కాదు పొటెన్షియల్ ఇస్తే అంటే బయోస్కోప్ అంటే ఎరుగుదరా ండి బయోస్కోప్ అంటే అదే కాశీపట్నం చూడారా బాబు కాశీపట్నం చూడాలా దాన్ని బయోస్కోప్ అంటారు బాగా అని అలా రాస్తాడు కాశీపట్నం చూడారా బాబు వాళ్ళు ఇలా ఇలా పక్కన చిన్న ధ్వని కూడా చేస్తూ గంట కొడుతో దానికి బయోస్కోపు అని రాసుకుంటుంది అనా ఇస్తే మీరు కాశీపట్నం చూడండి చూడొచ్చు కాశీపట్నం స్లైడ్స్ ఒక హాఫ్ స్లైడ్స్ ఉంటాయి మీరు కనుక అణ ఇచ్చినట్లయితే అక్కడ ఒక ఐపీస్ ఉంటుంది ఐపీస్ లో మీరు కన్ను పెట్టి చూడడానికి తామసిస్తారు రెండు ఐపీఎస్లు ఉంటారు ఒకే టైంలో ఇద్దరు చూడగలుగుతారు ఒకరిని అక్కడ ఫిక్స్ చేసి ఇంకొకరి కోసం ఎదురు చూసుకుంటారు ఎందుకంటే ఒకేసారి రెండు అణాలు మొత్తానికి మనం కూడా వెళ్తే మనం కూడా ఐపీఎస్ లో పెడితే అప్పుడు తిప్పడం ప్రారంభిస్తాయి అతనికి ఆ వరుసంతా కంటస్థం ఉంటుంది ఆశీర్ణి చూడర బాబు గంగా ఘాట్ దశాక్షమైన ఘాట్ చూడరా బాబు అని ఇలా పక్కన మ్యూజిక్ కాలభైరవ్ని చూడరా బాబు విశాలాని చూడటాయన అంటూ అలా మ్యూజిక్ కొట్టి పదహారు స్వైప్స్ మాట్లాడడం మానేస్తారు సౌండ్ కూడా అయిపోతుంది అలా ఇంకా అయిపోతుంది ఎవరు ఆ దగ్గర తప్పకొని పెట్టాలి ఇంకో దీన్ని భయోస్కోపు అంటారు నాకు తెలిసి దీన్ని భయోస్కోపు అవకారంతో తయవుతుంది సో ఆ విధంగా సర్వజ్ఞానము అంటే సర్వాన్ని అలా బయోస్కోప్ లో చూసినట్టుగా చూస్తూ ఉంటాడని ఏమీ కాదు కొత్త విషయం తీసుకో అదో గౌరవపక్షము ఆ ఇదో పెద్ద గౌరవపక్షం అని దాన్ని కొట్టు తస్తా ఏనమి జ్ఞానాదినత్యమిత్యా జ్ఞానాది విద్యయా నానుభూతమేవాదస్మరణే సర్వ్ఞత్వీ అయ్యా దేహమే నేను అనే అభిమానం దేని వల్ల కలిగింది మిథ్యాజ్ఞానం వల్ల కలిగిందా లేకపోతే యథార్థ జ్ఞానం వల్ల కలిగిందా మిథ్యాజ్ఞానం వల్ల కలిగింది నిత్యాజ్ఞానము ఆది సిద్ధం చేత అభిమానము దేహం ఆత్మ కంటే భిన్నంగా భాషించటం పరిచ్ఛిన్న భాష నేను పరిచ్ఛిన్నడను అల్పుడను అనే భాష కలగడం అనే ఒక ప్రతీతి కలగటం మధ్య మాంసాద నిండినటువంటి దేహమునందు ఇది నేను అనే ప్రతీతి ఆ తర్వాత దేహ ధర్మాధ్యాస ఇవన్నీ కూడా అతిశుద్ధించేది గ్రహింపబడతాయి ఈ దేహం అనేది ఆ నిత్యాజ్ఞానము అధ్యాస ఇత్యాదుల నుంచి పుట్టింది దేహాభిమానము ఇవన్నీ కూడా ఇప్పుడు వీడు అజ్ఞ ఈ జ్ఞాని కదా వీడు జ్ఞాని విషయంలో పరిస్థితి ఏమిటి ఆత్మ జ్ఞానం చేత ఆ నిత్యాజ్ఞానము దాని నుండి పుట్టినటువంటి కామనలు ఇతర అభ్యాసలు అన్ని కూడా ధర్మార్ధ్యాస సంస్గ్యాస ఇది నా ఇల్లు మొదలైనవి సబ్ సబ్ చెలాగా అంతా కూడా పారద్రోళి వేయబడినది అంటే కోకటి వ్రేళ్లతో పెళ్లగించి వేయబడినది అలా పైకి తీయ హోగ్రవారా అజ్ఞానాన్ని అటువంటి పరిస్థితిలో నువ్వు వచ్చి ఆ దేహ దేహభాష లేదు దేహమునందు అభిమానం లేదు అది కూడా జ్ఞాన రూపమే కాబట్టి అది ఆ పర్టికులర్ జ్ఞానం లేదు కాబట్టి సర్వజ్ఞత్వానికి హాని వచ్చింది అంటే అదేమన్నమాట అది కాబట్టి అటువంటి అజ్ఞానము అజ్ఞాన రూపమైన జ్ఞానము తప్పుడు జ్ఞానము మిథ్యాజ్ఞానము లేకపోవడము అది సర్వజ్ఞ లక్షణానికి హానియా శోభయా సో మేఘాలు ఏం లేవు కాబట్టి సూర్యుడు ప్రకాశించట్లేదు కావా లేకపోతే ప్రకాశిస్తున్నాడు మేఘాలు ఉంటే ప్రకాశించింది మేఘాలు కూడా మేఘాలు ప్రకాశించటం లేదు కాబట్టి సూర్యుడు స్వయం కాదు అంటే తప్పు కద్దది మేఘాలు ఎందుకు ప్రకాశించట్లేదు లేవు గనకే ప్రకాశించి ఉంటే హే అన్ని ప్రకాశిస్తాయి సూర్యుల్లో ఇప్పుడు మేఘాలు కనపడుతున్నాయి సూర్యుడు వల్ల కనపడుతున్నాయా సూర్యుడు లేడు కాబట్టి మనమేమనుకుంటాం సూర్యుడు లేడు మేఘాలే ఉన్నాయి అని మన తెలివితేటలు అలా ఉంటాయి సూర్యుడు లేకపోతే మేఘాలు కనపడతాయండి కాబట్టి సో అలాగంటే అజ్ఞానము చేత కల్పితమైన దేహాభిమానము జ్ఞానము చేత తొలగింపబడగా తిరిగి మళ్లీ ఆ పెట్టుకోలేదు కాబట్టి సర్వజ్ఞత్వానికి హామీ అన్నది అది అర్థం లేనమాట దానికి దృష్టాంతం నహి ఉన్మత్తేన గ్రహగృహీన వాదనుభూతం తదున్మాదామేతి స్మర్తవ్యం సార్ ఒక ఉన్మత్తుడు ఉంటాడు ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు గ్రహగృహీతుడు గ్రహ అంటే ఒక ఆగ్రహం ఒక ఆవేశము లేక ఆగ్రహము దాని పట్టులో ఉంటాడు ఆ గ్రహం యొక్క ఒక స్పెల్ అంటారు దాని ఆ స్పెల్ లో ఉంటుంది గ్రహ గ్రహీత ఇంగ్లీష్ లో నాకు స్పెల్ అనే పదం తెలుసు అంతకంటే బెటర్ పదం మీకు ఏమన్నా తెలుస్తే చెప్పండి ఆ క్యాప్టర్స్ సిగ్నిఫికెంట్ స్పెల్ బాగుండ్ ఆ స్పెల్లో ఉంటుంది ఆ స్పెల్లో ఉన్నవాడు వాడికి ప్రపంచం ఇంకా మరేది కనపడదు వాడు ఉన్న స్పెల్ కనపడుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ జనా చేస్తారా స్పెల్ అలా ఉంటుంది ముఖ్యంగా లవ్ మ్యారేజెస్ ఉంటాయి చూస్తారా అవన్నీ కూడా ఈ స్పెల్ చేస్తున్నాయి అన్నీ కూడా వాడు స్పెల్ లో ఉంటాడు నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులు చెప్తాడు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రయత్నం చేస్తారు కాదురా బాబు ఇప్పుడు వివాహం చేసుకునే టైము కాదు ఇది వివాహం చేసిన సందర్భము కాదు దేశమూ కాదు స్థానము కాదు నువ్వు వివాహం ఆడాల్సిన అమ్మాయి కూడా అమ్మాయి కాదు అని వీళ్ళ వీళ్ళ అభిప్రాయం అలా ఉంటుంది వీలకుండే భావాలు వీళ్లకు ఉంటాయి కదా మరి దాన్ని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు చెప్పే ప్రయత్నం చేస్తే గోడకి కొట్టిన బంతెళ్ళైతే వాపసు వస్తుందో వీళ్ళు చెప్పే మాట ప్రతి మాట వాపస్ వస్తూ ఉంటుంది ఎందుకంటే వాడు హీజ్ అండర్ దూసి స్పెల్ వాడు ఒక స్పెల్ ఉంటాడు పేరే లవ్ అని పేరు దానికి సో ఆ బ్రేక్ అవుతుంది ఎప్పుడో బ్రేక్ అవుతుంది కొంతమందికి ఏడాదికి బ్రేక్ అవుతుంది కొంతమంది మూడేళ్లకి కొంతమంది ఆరేళ్లకి బ్రేక్ అవుతుంది అలాగరకు వాడు తెల్లులోనే ఉంటాడు వాటెవర్ చూసే అది బౌన్స్ వస్తా ఇట్ ఈస్ లైక్ తెల్లలా ఉంటుంది వాళ్ళు గ్రహ గృహీతుడు అని అంటారు సో ఈ గ్రహ గృహీతుడు గ్రహం చేత పట్టుకున్న గ్రహం అంటే ఏ గ్రహాలు అనుకున్నారు కాబట్టి ఉన్మత్తుడు సో నేను మొన్న పుద్ధి స్వామిజీని అడిగాను నేను వారితో కలిసి ప్రయాణం చేసి భాగ్యం నాకు కలిగింది రెండు రోజులు ఓ కార్లో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి గుడివాడ వెళ్ళారు ఆయన అంతకుముందు ఒక స్టేట్మెంట్ చేశారు కీలక స్పృద్ధిలో వారి సత్సంగ రూమ్లో ఏమైనా స్టేట్మెంట్ చేశారంటే ఎవరో అన్నారు ఆ గ్రహము లేదా the planet have better jobs to do than interfering in your own in my life ananda they have to go around the than they have better jobs to do and uh, why, why let's interfere in your life ananda jatkaladu <laughs> sustara ayina kuda ayina illa annaru ee maatanna le annaru అప్పుడే క్లారిఫికేషన్ అడుగుదామంటే నాకు అవకాశం కుదరలేదు ఆ సందర్భంలో మనం క్లారిఫికేషన్ అడగడేందుకు మనం ఏకాంతంలో ఉన్నప్పుడు అడగచ్చు ఊరుకున్నాను నాకు ఆ ఏకాంతత అడిగించింది మోదార్ల సో అడిగాను మీరు ఇలా అన్నారు దాని మీద మీరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే అడిగాను అడిగితే నేను అబ్బా అలా అనలేదు అని అనలేదు అని హీ సైడ్ ఎస్ సో హీ రిమెంబర్స్ వట్ హీ ఆయన ఏమన్నారంటే అవి ఏవో అక్కడ మూవ్ అవుతున్నాయి ఆర్బిట్స్ లో పెరుగుతున్నాయి అవి వచ్చేసి మన సుఖ దుఃఖాలను ప్రభావితం చేస్తున్నాయి అన్నది అదేమీ తగ్గది మన సుఖ దుఃఖములు కర్మ ఫల రూపంగా వస్తాయి బట్ సమ్ టాయి మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖముల యొక్క ఇట్ ఈస్ పాసిబుల్ టు కరెట్ ఇట్ మోడల్ దట్ ఈస్ డ్రాన్ అండ్ పేపర్ ఇట్ హంగ్ టు విత్ ది అండ్ ద ప్లానెట్ ఇట్ మోడల్ అని చెప్పి నేను మీకు జ్యోతిష్యుడు ఒక్కసారి కూడా బయటతో ఉన్నా తర్వాత వాడికి టెలిస్కోప్ కానీ అటువంటి సాధనము ఏదే అక్కర్లేదు వాడికి కావలసినల్లా ఏంటంటే పేపర్ ఆ హరర్ స్కోప్ సో హారర్ అని అనుకున్నారు హరర్ సో ఆ స్కోపే కావాలి ఆ పేపరే కావాలి ఆ పేపర్ మీద క్యాల్కులేషన్ ఉంటుంది నువ్వు ఎప్పుడు పుట్టావు అప్పుడు కుట్టావు ఎక్కడ పుట్టావు సో ఆ ప్లేస్ కి ఆ టైం కి పైకి చూసి ఏదో చేస్తాడు అనుకున్నారు పైకి చూడాలనే ప్రసక్తే లేదు సార్ నిజానికి ఆయన ఇంకో మాట అన్నారు ఆ ల్యాసలో పైన ఉన్నది వీడికి చెప్పివన్నీ ప్లానెట్స్ కాలేదా అన్నారు అన్నారు ఆయన పైన ఉన్నది ప్లానెట్స్ వీడికి చెప్పి ప్లానెట్సే కావసరం చంద్రుడు ప్లానెట్ ఎలా అయిందండి ప్లానెట్స్ వీడి కౌంట్ లో ఉండదు సూర్యుడు ప్లానెట్ కాదు వీడి కౌంట్లో సూర్యుడు ఉంటాడు ప్లానెట్సే కాదు కాబట్టి అక్కడ ఉన్నదానికి దీనికి సంబంధం లేదు మరి ఏమిటంటే ఇప్పుడు రికన్స్టైల్ చేద్దాం దాన్ని రిజెక్ట్ చేయడం ఓపన్సీ కృష్ణమూర్తిలో ఎక్కడైతే అవతల బాగా ఏమంటారు సిటీవీలోని అవతల బారేమంటారు ఇంకా ఇది ప్లానెట్స్ కాదు అన్నప్పుడు మన జీవితానికి దానికి సంబంధం లేనప్పుడు తెలిసి మీకు చెప్పాను ఆ కాగితాలన్నీ కట్టగట్టు కుదు వేసేటప్పుడు అవసరం పారేస్తే చెత్తలో వేసేస్తే అయిపోయాయి ఒక పని అయిపోతుంది కొంత సెటిల్మెంట్ వస్తుంది ఈజీ అవుతుంది లేకపోతే నాజమల్లాగా చూస్తూ ఎలా ఉన్నానో చూసినా బడ్ కాగితాలు దీంతో అవసరం ఏమిటో తెలియదు అనవసరం ఏమిటో తెలియదు మతిపోతుంది అలా ఉండకూడదు ఇందులో ఉండాలి కాబట్టి అదో పద్ధతి ఇంకో పద్దతి ఏంటి కొంత జనరే దాంట్లో ఏమన్నా గుడ్డుందా ఉండొచ్చు ఎవరో సంస్కృతిని కోరుకున్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు కదా బట్ బిడ్ రీజన్ టు హోల్డ్ అంటూ ఇట్ యూ కెన్ రిజెక్ట్ బికాస్ దే ఆర్ నాట్ హోల్డింగ్ అంటోట్ విత్ ఎనీ మీనింగ్ అప్రోచ్ కాబట్టి యూ మ్యావ్ స్టిల్ రిజెక్ట్ బట్ మీరు కొంచెం కల్చరల్ కండిషన్ పెట్టుకుని మన కల్చర్ దాన్ని మనం ఎందుకు కాదనాలి లేటర్ స్పీట్ గోయింగ్ అని అది ఎందుకు పెట్టారంటే వీడు పూజ అది చేసుకుంటారు ఈశ్వరున్ని ఆరాధిస్తావు దీని పేరు పెట్టి ఈశ్వరుని ఆరాధిస్తాడు అందు మంచి చేస్తున్నాడో లేదా ఈశ్వరుని వైపు మళ్ళేడు అంటే కాబట్టి నాయన నువ్వు ఈశ్వరుని ఆరాధించుకోవ్ బిగినెస్ ఉన్నారు వాళ్ళు ఏదో గ్రహాలనండి ఏమనండి దాని కారణంగానే వాళ్ళు ఏదో దేవుడు దెయ్యమని ఒక ఆరాధన చేసి ఒక సన్యాసం పిలిచి లేకపోతే ఒక సత్పురుషాన్ని పిలిచి ఏదో దానం ధర్మం చేస్తున్నాడు వాడికి ఈ ఆరాధనలు అక్కర్లేదు ఏమక్కర్లేదు నీ బిజినెస్ అలాగ అద్భుతంగా నడిచిపోవటం ఉంటుంది బిజినెస్ మేనేజ్మెంట్ చదివిసుకుని బిజినెస్ చేసే ఇవన్నీ అనవసరం అంటే వాడి కేసు కూడా చూడటం అప్పుడు వాటిని ఈశ్వరుని ఆరాధించే ఆ సుద్ధి ఛాన్స్ కూడా లేకుండా అందుకోసం ఇట్స్ ఎ స్మాల్ మోడల్ ఇట్స్ ఎ పేపర్ మోడల్ ఇట్ ఈస్ ఎ మోడల్ మోడల్ అంటే అర్థం అనేట తెలుసు ఇట్స్ ఎ మెథడ్ విచ్ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్ రియాలిటీ అని అర్థం మోడల్ అంటే బోర్డ్ సటానిక్స్ మోడల్ అంటే యాటమ్ అలా ఉంటుందని కాదు ఆ మోడల్ తోటి మీరు యాటమ్ అర్థం చేసుకుని సమ్ ప్రాపర్టీ చూసారు ఎక్స్ప్లై బస్ ఇట్లా హీ బాట మోడల్ అంటే అని చెప్పారు మంచి వివరణ కదా కాబట్టి గ్రహ అంటే ఆ గ్రహాలు ఏమీ కాదు గ్రహ గృహీతైన గ్రహ అంటే ఆ గ్రహానికి గ్రహం కొనిపారు ఆ ఉపసర్గ సో ఒక స్పెల్ వాడు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఏవో అనుభవాలు వస్తాయి వారికి అనుభూతం ఉన్మత్తుడికి ఎవో అనుభవాలు కలుగుతాయి ఉన్మత్తుడికి హిజియర్స్ సౌండ్స్ ఏవో సౌండ్స్ వింటాడంటే బయట నుంచి సౌండ్స్ వస్తాయని వాడు వింటాడని కాదు ఇప్పుడు కలగంటున్నారు మీరు కలగంటుంటే మీకు కలలో తపాసులు తేల్చినట్టుగా కల కలుతారు ఆ తపాసు ధ్వని ఎక్కనుంది అది బయట నుంచి వచ్చిన ధ్వని ఉండదు అక్కడ శబ్దగ్రాహి స్తోత్రగ్రాహ్యమైన ధ్వనియే ఉండదు ధ్వని యొక్క జ్ఞానమే ఉంటుంది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచే వస్తుంది మనస్సు నుంచి ఎలా వచ్చింది మనస్సులో ఆ శబ్ద సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం నుంచే వస్తుంది అంతకుముందు ధనే ఉండదు కాబట్టి ఆ ఇక్కడ కూడా ఆ వీడి శబ్దాలు వింటాడు ఉన్మత్తునికి శబ్దాలు వినపడతాయి వినపడుతున్నాయంటే నిజంగా వినపడుతున్నాయి అనుకున్నాను విన్నట్టుగా వాడికి అనిపిస్తుంది నీకు నిజంగా శబ్దం వింటే నీకు భావన కలుగుతున్నా వారికి కూడా అలా అనిపిస్తుంది అనిపించి వాడు దానికి రెస్పాన్స్ అవుతూ అను అనుభవిస్తాడు శబ్దాలను అనుసరిస్తాడు రూపాలను చూస్తాడు అదిగో అక్కడ దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు లేడు దేవుని లేడు వీడికి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట దేవుడు మరి ఉన్నాడు అక్కడే ఉండడు కానీ సో ఇలాగే ఉన్మత్తుడు ఉంటాడు వాడికి వైద్యం చేయిస్తే ఆ ఉన్మత్త స్థితి పోతుంది పోతే ఇప్పుడు బుద్ధిమంతుడు ఇప్పుడు అవన్నీ మళ్ళీ స్మరించారా అదో రూలా ఇప్పుడు బుద్ధిమంతుడు అయ్యిందంటే మరి అవన్నీ స్మరించట్లేదు కదా అది కూడా జ్ఞానము కదా కాబట్టి వీడు బుద్ధిమంతుడు ఇంకా కాలేదని మీరు అభ్యర్థి చేస్తారా అలాగే స్పెల్ ఉంటుంది ఆ స్పెల్ పోతుంది ఆ స్టెల్ లో మీరు ఏది చెప్తున్నా వాడికి అర్థం కాదు ఒకసారి ఆ స్పెల్ పోయిన తర్వాత వాడికి మీరు ఏది చెప్పినా వాడు అనుభవించినవన్నీ కూడా వాడు స్మరించడం మానేస్తారు మళ్ళీ ఆ అనుభవించడం మానేస్తారు కాబట్టి అలాగే అజ్ఞాన స్థాయిను అనుభవించినటువంటి శరీరాభిమానం ఏది శరీర ప్రాధాన్యం ఏది కలదో అది జ్ఞానావస్థలో అనుభవించకపోవడము ఆయన యొక్క సర్వజ్ఞత్వానికి భంగము కాదు తథేహాపి సంసారి అవిద్యాదోషవద్భూయే తర్వాత్మానం అశరీరం నృశతి సంసారులు అండి సంసారులు సంసారులు అంటే ఆ చలనాత్మకమైన జగత్తుతో పాటుగా పరుగులు తీస్తూ ఉంటారు అండి పొగలు వస్తే నాకు పొగలు వచ్చింది చీకటి వస్తే నాకు చీకటి వచ్చింది అని అనుకుంటాడు వాళ్ళని సంసారి అంటారు ఆ పొగలు రాత్రి అనేది కేవలము రిలేటివ్స్ స్టేట్స్ నేను ఆత్మస్థం నేను సూర్యుడనే ఆత్మస్థలం సూర్యుడు అయిన సూర్యుడి యొక్క ప్రకాశానికి అదేమీ లేవని తెలుసుకున్నవాడు ఎలా అయితే ఎస్ట్రానర్ అంతరిక్షంలోకి వెళ్ళి ఎలా తెలుసుకుంటాడో ఆ రకంగా ఇది కూడా మానసికంగా ఆ దేహాభిమానం నుంచి బయటపడి తన తన శ్రేణ ఫుల్ నెస్ని అనుభవానికి తెచ్చుకుంటాడు ఆ అజ్ఞానం పోయి అది పరిస్థితి కానీ దురదృష్టలు చేస్తూ జనులు సంసారులుగా ఉంటారు ఆ సంసార బంధంలో ఉంటారు ఆ అవిద్య అనే దోషంతో పెనుగులా దాంతోతే కలిసి దానితోటే ఉంటారు దాన్ని విడిచిపెట్ట ఆసక్తి ఉంటుంది ఆసక్తి కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ ఆసక్తిని ఉడికి పెట్టారు దేనివల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో దాన్ని ఉడికిపెట్టేస్తే పోతుంది కదా నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు వృష్టాంతంగా కనపడుతుంది వీడి బీడీ తాగే వాళ్ళు బీడీ తాగిన వెంటనే ఇటు ఈ సెక డిజాస్టర్ థింగ్ అది ఎంత ప్రమాదం అంటుంది వారికి దగ్గు వస్తుంది ఆ దగ్గుతోటి పాపం బాధపడతాడు సఫర్ అవుతూ ఉంటుంది ఏమండి వాడికి తెలుస్తుంది కూడా నేను అడిగాను కానీ ఇప్పుడు మీరు దెబ్బుతున్నారు కదా అవునండి దెబ్బతున్నాను అండి ఎందుకు దెబ్బతున్నారు మీకు ట్రైన్ గా ఉంది కదా ఉంది ఎందుకు దెబ్బతున్నారు ఏం చెప్పమంటారులేండి బీడీ తాగడం వల్ల అలా వస్తుంది అంటారు ఓకే కాబట్టి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక గంట క్రితం మీరు బీడీ తాగారు ఇప్పుడు ఈ డబ్బు దానివల్ల వస్తుంది ఈ నాయిస్ అండ్ ఐదు నాయి ఓకే ఇంకొక అరగంట తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే బీడీ తాగుతారు వై డోంట్ స్టాపింగ్ కదా రైట్ త్రిసెప్ అండ్ రైట్ యాక్షన్ రైట్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది యాక్షన్ లో రిస్ఫెక్ట్ అవ్వాలా కలదా కాబట్టి బీడీ తాగడం వల్ల దగ్గు వచ్చింది దగ్గు టైమ్ఫుల్ కాబట్టి బీడీ తాగడం హానికరము అని వీడికి తెలిసి ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలి తాగడం కానీ యూ కెన్ ఆట్లా అదే మరి అలాగే మనం సంసారంలో ఆసక్తి కలిగి ఉంటాం ఆసక్తి కారణంగా మనం భయపడుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం అది మనకు తెలుస్తూ ఉంటుంది ఎందువల్ల మనకి దుఃఖం కలిగింది వాడి ఎందుకు ఆసక్తి పెట్టుకోవడం మూలంగా కలిగింది ఓకే లెట్ మీ డ్రాప్ దిస్తే ఆసక్తి యూ కెన్ డూ దాట్ బట్ అన్ఫార్చునేట్లీ యుట్ యుర్ ఎ ఫ్రీ పర్సన్ ఇఫ్ యూఆర్ ఎ ఫ్రీ పర్సన్ వెన్ యూ కెన్ హెల్ప్ ది అదర్ పర్సన్ రియల్లీ స్పీకింగ్ కానీ ఎందుకంటే ఆ అజ్ఞానం అనే ఎడిక్షన్ లో మనం బతుకుంటాం విద్యలో అది ఇంత పరుషంగా నేను ఎందుకు చెప్తానంటే ఇంత షేకింగ్ మనకి మనం షేక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం చెప్తా ఉంటా ఉన్న ఉన్న పరిస్థితి కూడా అలా ఉంటుంది సో ఆ విద్యాదృష్టాన్ని కలిగి ఉండే సంసారాలు ఉంటారే వీళ్ళు ఎవరివో అనుభవం వస్తూ ఉంటాయి అనుభూతి అయితే వాడు అనుభవించేదానికి సందర్భం ఉండదు ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడో ఉన్నారనుకోండి అవుళ్ళో సినిమా ఆడుతోంది ఆ సినిమాలో ఏమున్నాయో దీనికి తెలుసా ఆయన తెలియకపోవచ్చు అంత మాత్రం చేయదు ఆయన సర్వజ్ఞుడు అయినట్టా కదా అలా ఉండకూడదు పూర్వపక్షం సర్వజ్ఞుడు అంటే సర్వమును తెలుసుకునే ఆ జ్ఞానశక్తి గలవాడు అని అర్థం పొటన్షియల్ ఉన్నవాడని అర్థమే కానీ ఆవుల్లో సినిమా హాళ్లలో చూపించేవన్నీ కూడా ఇందుకు తెలిసిపోతూ ఉంటాయి ఆవుల్లో భార్యాభర్తల అస్తమాను గదిలాడుకునేవన్నీ కూడా ఇందుకు తెలిసిపోతూ ఉంటాయి అనేది అదే సర్వజ్ఞత్వం అంటే ఇట్ నాట్ లైక్ దాట్ కాబట్టి సంసారంలో ఎవో ఉంటారు అటువంటి ఆ నిత్యానుభవాలు ఏవైతే ఉంటాయో తప్పుడు అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో దేహమే నేనని దేహధర్మాధ్యాసం ఇత్యాదులు అది ఆత్మజ్ఞాని స్పృశించను కూడా స్పృశించరు ఆయన సర్వాత్మభావంలో ఉంటారు సర్వము ఆత్మయే అనే విత్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది బీయింగ్ విత్ ది ట్రూత్ ఆఫ్ ది బీయింగ్ అటువంటి మహాత్ముల్ని ఇటువంటి నిత్యానుభవాలు సంసారంలో పొందేటువంటి రాజద్వేషములు సుమ దుఃఖములు నిత్యానుభవాలు I ainam mean, prushinchu it is very simple apudu so, uh, a oka young man was came there meditating tantam very wonderful person uh I mean, he used to also was there he was almost into here and endukante allahu dukhangaa unnaru endukante ante ee vaarthaa meer vinnaleda annanu ee vaarthaa annam ante vijayudu odipoyyanda na annanu mar why are you so calm annu adigaru నేనే చెప్పాను అదేంటండి బీజేపీ ఓడితే కాంగ్రెస్ వస్తే వైఫ్డ్ ఐ డి గర్ డిస్టర్బ్ అండ్ యు ఎనీ కేసు యూ సీన్ టు బి డిస్టర్బ్డ్ ఆ కారణంగా మీరు డిస్టర్బ్ అయ్యారా అంటే అవును నేను అందుగురించే డిస్టర్బ్ అయ్యాను అన్న సో యూ ఎక్స్పెక్ట్ మీ టు బి డిస్టర్బ్ యే అండ్ ఎందుకు డిస్టర్బ్ నేను చెప్పాను యుంగ్ అది పద్ధతి కాదు అంటే అర్థమైందనమాట అతనికి ఏ అనుభవము వస్తుందో అదే అనుభవం ఎదరో రావాలంటే అది ఏమో ఎక్స్పెక్టేషన్ అది అతను ఒక స్టల్ లో ఉన్నాడు ఒక రాజద్వేషాల్లో ఉన్నాడు దాని ఒక గ్రహ ఒక ఆగ్రహంలో ఉన్నాడు బిజెపి హెవ్ ఎనీథింగ్ ఎగ్నైస్టేట్ నేను ఐట్ పర్టికులర్గా ఎగ్నైస్టే పార్టీ బట్ వాట్ ఐ మీన్ స్టేట్ ఈ సమాజంలో సమాజ జీవనంలో ఇటువంటి మార్పులు రాజకీయ మార్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో వాటి గురించి మనం ఏదైనా చేయాల్సిందంటే చేయవచ్చు దాంట్లో తప్పేం లేదు అంటే దాన్ని మనం డిస్టర్బ్డ్ అవడం వల్లదే అనవసరం కాబట్టి ఆ ఫ్రీడమ్ లేని వాడు డిస్టర్బ్ అవుతాడు ఆ ఫ్రీడమ్ ఉన్నవాడు డిస్టర్బ్ ఉడతాడు ఏస్టింపులు వేస్తే చూడండి చిన్న గ్యాప్ ఆగ్రహం లేకపోతే ఈజ్ ఎస్ ఇస్తాం ఆగ్రహం ఉంటే ఈజ్ బాగుంది అంటే మొత్తం సంసారం విషయంలో అంటే ఆ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది అన్నదాన్ని నేను ఎగ్జాంపుల్ తింటాను మొత్తం సంసారం విషయంలో ఇటువంటి ఫ్రీడమ్ ఎవరికైతే ఉంటుందో వాడిని జ్ఞాని అని అంటారు అటువంటి జ్ఞాని సర్వాత్మరూపులుగా ఉంటాడు సర్వమో ఆత్మరూపంగా కలిగి ఉంటాడు ఆయనని ఈ సంసారములు స్పృశించము అవిద్యా నిమిత్తాభావా ఎందుకు స్పృశించము అంటే ఈ స్పృశించి బాధ పెడుతున్న విషయంలో అవిద్య అనే హేతు కారణము ఉన్నది అంచేతనం ఈ సంసారులను ఈ రాడు దేశాలు దుఃఖ ఇబ్బంది ఆ జ్ఞాని ఎందు ఈ రాజప్రదేశమును సృశించటకు హేతు అయినటువంటి అవిద్య అనే నిమిత్తము లేదు అవిద్య అనే నిమిత్తము లేదు కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో అప్పుడే ఇప్పుడు ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారనుకోండి సోషల్ ఫీబల్స్ ఉంటాయి సోషల్ లైఫ్లో అప్స్ అలా నడుస్తూ ఉంటాయి సో అది అది ఇచ్చేది కాల ప్రవాహంలో వస్తే పోతాయి దాంట్లో ఏదో ఒకదాన్ని మనం పట్టుకుని ఇది మంచిదని ఇది పెద్దగాని అలాగంటే తీవ్రమైనటువంటి వన్ ఆర్ ఆల్ వన్ ఆర్ బిజెస్ అలాగేనో లేకపోతే ఇలాగేనో అదర్ వేనో ఇట్ ఈ ఆల్ రాన్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు అదర్ పార్టీలోనే మంచిని గుర్తించారు అంత పక్కదల అవసరం అదే దృష్టాంతాన్ని నేను పరిశీలిస్తూ చెప్తున్నమాట వాటెవర్ కాబట్టి ఆ అవిద్య అనే నిమిత్తం ఎప్పుడైతే తొలగిపోయినదో ఆ రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు వాడు ఆనంద స్థితిలో ఉంటారు ఆనందం రాగద్వేషాలు లేని స్థితితే ఆనందం అని చెప్పారు ఆనందం అంటే అక్కడ ఏదో అలాగ అలాగే ఊజింది అమృతంలాగా ఊజైపోతూ ఉంటుంది అలా పైనుంచి ఇక్కడి నుంచి ఆ కండం మీద పెద్ద అలా తీయగా ఉంది ఇది కాల్సింది అలా కూడా వర్ణిస్తారు ఎవడి పిచ్చి వాడికి సో ఇక్కడి నుంచి లిక్విడ్ ఏదో వచ్చి ఆ కొండనాలు మీద పడుతుంది అది ఆనందం అన్నమాట అమృతం ఆనంద అమృతం లేదా అమృత ఆనందం కాబట్టి కేసరి ముద్ర అని ఆ కొండనాలకు ఆకాశం కాబట్టి ఈ నాలుకను యూటర్ చేయించాలి అండి అంటే నాలుగు బాగా ఉంచడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది నాలుగు యూటర్ చేసి అంటే వెనక్కి వంచి ఆ కొండనాలుకలో కుట్టు ఒకసారి కుట్ పెట్టాలంటే వాటా వడ్డీ అలా కొట్టులో ఉండడమే ఓనూ ఎక్స్టెంట్ ఇట్ ఏ గుడ్ రాక్ట కొంచెం తొప్పు ఉంటుంది అభ్యాన్యా వస్తుంది ఇంకా అలా చేయగానే వచ్చేయడం కానీ వచ్చినంత వరకు మంచిది అలా ఇంకా బాగా పంత లెనక్ అప్పుడు ఆ పై నుంచి డ్రాప్ అవుతుంది లెక్టర్ పడుతుంది అది ఆనందం ఇట్స్ నాట్ లైక్ దా అది అది పరాసీనత అయిపోయింది కదా అది స్వరూపం ఆనందంక్షన్ అయితే వస్తుంది అదేదో డ్రాప్ అక్కడ క్రియేట్ కావాలి పరాటి రుచి కలిపి ఆనందం కలగాలంటే ఆఖరికి వెళ్ళి అది కూడా ఎడిక్షన్ కాదు అది ఆనందవర్తిత్తు సర్వం పరవశం దుఃఖం సర్వం సుఖం ఇది విద్యా సమాసేన లక్షణం సుఖ దుఃఖయోహ మనుస్ఫూర్తిగా మనుస్ఫూర్తికారుడు వచనం సుఖ దుఃఖాల రక్షణ వినేది చెప్తారు వాట్ ఎవరు కాబట్టి అది కాదు ఆనందం అంటే ఆనందం అంటే ఏంటంటే మహాపీస్ మహాకాంతికే ఆనందం అనిపారు కల్లోలం ఏదే ఉండదు రాగము కల్లోలమే ద్వేషము కల్లోలమే అవి ఏమీ లేని ఆ మహాపీస్ అదే ఆనందం భారతదేశంలో ఎలక్షన్ కి ముందు జ్యోతిష్కులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఎయిదర్ వాజ్పేయి గారు వస్తారని ప్రేవి చేశారు లేకపోతే సోనియా గాంధీ వస్తారని ప్రేవి చేశారు ఇది ప్రైమ్ మినిస్టర్ దీస్ ఆర్ ది టూ ప్రొడిక్షన్స్ మీరు బిలీవ్ దేర్ ఈజ్ నో థర్డ్ ప్రొడిక్షన్ ఒక్కడు కూడా చెప్పలేదు ఇట్ మే నాట్ హ్యాప్న్ ఎయిదర్ వే ఇట్ మీకో అయిన డిఫరెంట్ డైరెక్షన్ ఆవల్చు కదర్ అని హింట్ కూడా ఎవరు ఈ రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే ఎలాగ ఉన్నాయి అలాగే ఉంటుంది కాబట్టి చాలా చిత్రంగా ఉంటాయి పరమేశ్వరుని నీలలు ఇదే నీలలు ఉంటాయి వీటినే నీలలు అంట చాలా చిత్రంగా ఉంటే మనం తీసి విస్మయాన్ని తింది ఆహా ఈశ్వరుని మహిళ ఉంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయి మన జీవితాలను శాసించేది ఈ మహిమ శాసిస్తోంది శక్తి శాసిస్తోంది మన అహంకారం అది వ్యర్థం అనవ దండం తట్టి శరణాగతి చేసి ఇష్రానికిగా కూర్చోవడం సాక్షిగా అది జ్ఞానం అంటే ఎంతో నాగ శాంతి తావే లేవు అండి ఏతూ ఉచ్ఛిన్నోషై మృదిత కై మానసామాహ అనృతాపిధానా అనుభూయ విద్యాభియ్యంగతే సర్వాత్మూతే సంబ్యే ఆత్మజ్ఞానస్తుత నిర్దిశ్య పూర్వశ్న టూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆ పూర్వక్షణం అలా పక్కన పెట్టేయండి అజ్ఞానము అజ్ఞానం వల్ల కలిగిన అనుభవాలు తీసిబారాయం ఇకపోతే కొన్ని ఆనందానుభవాలు ఉంటాయి కొన్ని యథార్థములైన అనుభవాలు ఆనందానుభవాలు ఉంటాయి శరీరానుభవము దానివల్ల వచ్చే దుఃఖము సర్వ ఆత్మజ్ఞానం ఉండదు తీసిబారే ఉండదు నోపజనము స్మరణం వచ్చేసిన అయిపోయింది కానీ కొన్ని అద్భుతములైన ఆనందానుభవాలు ఉంటాయి శాస్త్రంలో చెప్పినవి ఉంటాయి ఈ ఉపాసనకా ఫలము అని ఆ విధంగా చెప్పిన ఉంటాయి కొంతమందిగా అలాంటి అనుభవాలు కూడా ఉంటాయి మరి వాటి మాట ఏమిటి ఆ అనుభవముల రూపంగా ఉండే ఆనందములు అది ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో భాగం అవుతాయా బవా అవుతాయి ఆ మనం చెప్పుకున్నదే కొత్త కాదు అని గుర్తు చేస్తున్నారు దీనికి భిన్నంగా టూ దీనికి భిన్నంగా ఏని ఉచ్ఛిర్ణ దోషైతే అనువరించకూడదు ఏ ప్రధమాబోచనం ఉచ్ఛిర్ణ దోషై తృతీయా బహుచనం కదా అయ్యేని దాన్ని తినక పట్టుకుని ప్రథమా బహోచనం దగ్గర సో ఏ సత్యానసాహ సత్యాహ అను అనుభూయంతే ఇప్పుడు ఒకడు ఒక వ్యక్తిని ప్రేమించాడు తాను ప్రేమించిన వ్యక్తి తనకు లభించింది లభించింది లేకపోతే లభించినాడు వెంటనే వాడికి ఆనందం కలుగుతుంది ఆ ఆనందము ఎక్కడ అనుభూయమానమవుతుంది హృదయంలో అనుభూతి మానం అవుతుంది కాబట్టి ఆ ఆ భోగానికి మానస కామ అని చెప్పి బహువచనం అయితే మానసాహ కామాహ అయితే అనుభవింపబడతాయి సత్యాహ అంటే ఎప్పుడు అనుభవానికి వస్తుంది వీడి కామన సత్యనప్పుడు అంటే వ్యర్థం అవి కథము అక్కడ వీడి కామన వ్యర్థం అయిపోతే ఆనంద అనుభవం ఎక్కడొస్తుంది ఆ ఆనందానుభవం వీడికి కలిగింది ఆనందానుభవ సత్యమే దాంతో సందేహం లేదు కానీ అనుకు అతిధానా వారి ఆనందాన్ని అయితే అనుభవించిన మాట వాస్తవమే కానీ ఆనందము నాకు అజ్ఞానము యొక్క కవర్ పరదా ఉంది ఎలాగా ఎలా పరదా ఉంది ఆ పరదాంటే వీడు ఏమనుకుంటాడంటే తనకు ఈ ఆనందము బయట నుంచి వచ్చింది అనుకుంటాడు తను ప్రేమించిన వ్యక్తిలో ఉందని ఆనందం ఆ ప్రేమించిన వ్యక్తిలోంచి తనలోకి ట్రాన్స్పోర్ట్ అయ్యిందని అలాగే ఏదో ఒక శక్తి లాగా అలా వచ్చిందని ఏదో మొత్తానికి అనుకుంటాడు ఇదిలో ఒకడు ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు మూడు చక్రాల బండి కావాలి అని పేచీపెట్టాడు మూడు చక్రాల బండి ఉంటే తెలుసు కదా ఇంక పెద్దవాళ్ళు కారణం ఎందుకంటే నేను ఇలాగా చిన్న పిల్లవాడు దృష్టాంతం ఇస్తున్నాను మూడు చక్రాల బండి కావాలి అని పేర్చిపెట్టాడు పేర్చి పెడితే ఒకసారి నేను తెలిసాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు వాడు మూడు చక్రాల బండి తొక్కేస్తున్నాడు రోడ్డు మీద వాడు కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో తొక్కుకోవచ్చు కదా రోడ్డు మీద తొక్కేస్తాడు ఎందుకంటే అన్నయ్యకి తుక్కుండా రోడ్డు మీద తొక్కేస్తుంటే ఇదే ఇదేళు కొన్నాడు ఆరు వేల కొన్నాడు ఇంకో అమ్మాయి ఐదు ఆరు అమ్మాయి అమ్మాయి వెళ్ళిపోయింది రోడ్డు మీద బండి చూస్తే మూడు బండి ఆ బారు కట్టేస్తుంది కట్టేసుకునే ఇంకా వదలతం లేదు వాళ్ళంటాడు ఉదులు ఉదులు అంటాడు ఈ అమ్మాయి వదలదు ఏడుపు ఎందుకని వాళ్ళ అమ్మగారు వచ్చారు ఏడు వదిలిపెట్టాను వదలదు ఎందుకని నాకు కావాలి ఈ చక్కగా అంటే వారి ఎందుకు ఇష్టాను వాడు కొనుక్కున్నాడు కదా నేను ఊరుకున్నాను ఏం చూశాను ఏం మాట్లాడలేదు అదే అదేలో మొన్నో నేను అలా మార్కెట్ ప్లేస్లో అక్కడ మూడు చక్రాల బి కనపడింది కొన్నాను యాభై అరవయో ఉంది ఆ రోజుల్లో కొని ఆటో మీద వేసుకొచ్చి పట్టుకొచ్చాను పట్టుకొచ్చి ఇంటి ముందు పెట్టా పెడితే మీ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ ఇటుకేసి చూసింది ఏం మాట్లాడలేదు వచ్చింది వచ్చేసి పట్టుకుంది కానీ అందుకుంటే మొత్తం ఇంట్లో దొరుకు దొరుకు చూసింది ఎవరైనా అడ్డుపడతారు నిన్న అడ్డుపడతారు కదా ఇవాళ ఎవరైనా ఎవరిలో అడ్డు పడలేరు వాళ్ళ అమ్మగారు మళ్లీ వచ్చారు వచ్చే మళ్ళీ మూడు చక్రాల పండి ఎవరిలో పట్టుకుంటారు రెండు అబ్బాయి ఆ మూడు చక్రాల ఆ అమ్మాయిదే పచ్చిపోను కానీ ఆ అమ్మాయి ముఖంలో కోతి వెలిగి జ్యోతులు వెలిగినంత ఆనందం ఇప్పుడు మీరు చూడండి ఆ అమ్మాయి ఆనందానుభవం ఉందా ఆనందం అదే ఈశ్వరుడు కదా అది ఈశ్వరుడే కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయికి మూడు చక్రాల బండిలో చేస్తుంది అనుకుంటుంది ఆమె కాదండి వాళ్ళ అమ్మగారు కూడా అలాగే అనుకోండి నేను పెద్దవాళ్ళు కూడా కానీ నేను మాత్రం అలా అనుకోలేదు నేను ఏమనుకున్నానంటే ఈ మూడు చక్రాల బండి నిలుస్తాను ఇట్ ఈ ఓన్లీ ఇట్ ఓన్లీ దట్ ఇన్నర్ జాయ్ అమ్మాయి స్వరూపంలో ఆనందం ఉన్నది ఆనందాన్ని ఈ మూడు చక్రాల బండి అనేటువంటి ఒక నిమిత్తం వల్ల పైకి వస్తుంది ఇది ఎలాగంటే మేఘం ఉంటుంది మేఘంలో నీరు ఉంటుంది కదా ఆ మేఘానికి కొండ కొమ్ము అడ్డొచ్చినప్పుడు ఇప్పుడు ఈ వర్షించినప్పుడు నీరు మేఘంలో ఉన్న నీరు వర్షించిందా కొండ ఉన్న నీరు వర్షించిందా మేఘంలో ఉన్న నీరే అలాగే ఈ మూడు చక్రాల బండి నువ్వే నువ్వు నువ్వు ఎవరికి ఇచ్చేక్కర్లేదు అక్కడ వదిలిపెట్టేసారి నువ్వు కంటే ఇట్ అని నేను ఎప్పుడైతే అన్నానో ఆ అమ్మాయి ముఖంలో ఉండే ఆనందము అది ఎక్కడి నుంచి వచ్చిందండి హృదయంలోంచి వచ్చింది ఆ ఆనందము ఏ ఫోర్స్ నుంచి వచ్చిందో అది ఆత్మ ఆ ఆత్మ నీ ఆత్మ నా ఆత్మ అందరి అదే దట్ ఆ ట్రూత్ తెలుసుకోవాలి అదే దేవుడు కూడా ద్వైతవాదులు ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు ఇది అది ఒకటైతే ఆ అభ్యంతరము మరో వాదము మరొక పూర్వపక్షం ఇవన్నీ కూడా తీసు పక్కన కూడా అర్థం లేని వాటికి అనుభవానికి సంబంధం లేదు అనుభవం ఏమిటంటే ఈ ఆనందం అయితే కలుద్దాం ఇప్పుడు నేను చెప్పిన ఆనందం అదే ఆత్మ అదే దేవుడు అది అదే మీరు కూడా మీరు దేవుడి కోసం తిరుపతి వెళ్ళండి కాశీకి వెళ్ళండి ఎక్కడికే వెళ్ళండి మీరు అలా తీరు పరిగెత్తండి ఏమి సమస్య రాదు కానీ బట్ ఇదే దేవుడు మీరు ఎప్పటికైనా అక్కడికి చేరా దట్ ఈస్ గాట్ సో అను కానీ అమ్మాయికి ఆసక్తిని ఎందుకు తెలియలేదు అనురత అతిధానం ఉన్నది అమ్మాయికి ఉండడంలో ఆసక్తి ఏంటండి పెద్దవాళ్ళు కొంటేను పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే కారు కొని కారు మూలంగా మేము ఆనందాన్ని కొందామనుకుంటాం ఏ బాధే అనురత అభిధానం అజ్ఞానం అనేటువంటి ఆ అతిధానము కవరు అలా ఉంటుంది అతిధానమున్నా త్రిధానమున్నా ఒకటే సో అవి వాళ్ళలో ఉంది ఆనందం ప్రతి మనిషిలోనూ ఉంది ప్రతి ప్రాణిలోనూ ఉంది అది బ్రహ్మానందమేది కానీ వాళ్ళకా సంగతి తెలియదు ఆ ఆనందములన్నీ కూడా అటువంటి చిన్న చిన్న ఆనందములు ఎన్నైతే ఉన్నాయో కూడా ఈ ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో అంతర్భాగములై ఉంటాయి ఎందువల్ల విద్యా అభివ్యంగ్యత్వ ఏ అజ్ఞానం యొక్క కవరు ఆ ఇతరులలో ఉన్నదో ఆ ఉన్నదో అది ఆ కవరు తొలగిపోయింది జ్ఞానం చేత దాంతో ఆనందానుభవం ఎప్పుడు అభివ్యక్తం అవుతూనే ఉంటుంది కనుక మనం ఏమని చెప్పచ్చు ఇప్పుడు ఆ పిల్లకి మూడు చక్రాల బండి దొరికినప్పుడు కలిగిన ఆనందం ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో అంతర్గతం అవను కురూరవ చక్రవర్తి ఊర్వశి కావాలి అని తపస్సు చేశాడు ఆయన యజ్ఞం చేశాడు మరొకటి చేశాడు దేహత్యాగం చేసి గంధర్వలోకానికి వెళ్ళాడు అక్కడ ఊర్వశి లభించింది ఆయనకి మహానందం కలిగింది ఇప్పుడు ఆయనకి ఊర్వశీ సంయోగం వల్ల కలిగిన ఆనందము ఆత్మ ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో ఉంది అనేది చెప్పచ్చు అలాంటి యోగ్యములైన ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో అంత భాగములే అని చెప్పవచ్చు అలా చెప్పారు కూడా అవి ముక్తునితో సంబే ముక్తునికి సంబంధాన్ని కలిగే ఉంటాయి ఎందుకంటే ముక్తితో అంటే సర్వ ఆత్మభూత ఇప్పుడు మీరు ఇంకొకటి ఆలోచించండి మీరు ఎదరవాడికి ఎదు ఇస్తారు ఒక గిఫ్ట్ ఇస్తారు ఎందుకు ఇస్తారు హీ బికమ్స్ హ్యాపీ వాట్ యూ గెట్ హీ బికమ్స్ హ్యాపీ హీ బికమ్ హ్యాపీ అంటే అర్థం ఏమిటి సంహౌ్ మీరు ఈ ద్వైతవాదుల వాదాలను లెక్కలేని కదా అది కేవలం అజ్ఞానం తప్ప మరొకటి కాదు మీ అనుభవాన్ని మీరు విశ్లేషణ చేసుకుంటే దా అదే అదే పెద్ద శాస్త్రం దీనికోసం మళ్ళీ తర్కం మీమాంస్తలు ఇవన్నీ తీసుకున్న పెట్టండి అదే మీ అనుభవమే పెద్ద శాస్త్రం మీరు ఎదురవాడి ఆనందమే మీ ఆనందమే అవి రెండింటి అభేదం మీకు అనుభవం వస్తుందా లేదా వాడు ఆనందించగానే మీరు ఆనందిస్తారు బోచర్ సై మళ్ళీ అండ్ ఇన్ దట్ మూమెంట్ మనము నామరూపముల చేత నిస్లీడ్ అయిపోతూ ఉంటాం వాడు అనేది ఒక నామరూపం నేను అనేది ఇంకో నామరూపం ఈ నామరూపం భేదం చేత మనం మిస్లీడ్ అయిపోతాం ఆ మిస్లీడింగ్ ఒక్క క్షణం ఆగిపోతుంది ఆ క్షణంలో ఆనందానుభవం కలిగినప్పుడు వాడి ఆనందమే మీ ఆనందం మీ ఆనందమే వాడి ఆనందం డివిజన్లో డిఫరెన్స్ ఆ ఆఫ్ డివిజన్ మీకు అనుభవానికి ఒక రూల్ ఉందండి మీకు భేదము అనుభవానికి వచ్చే వరకు భేదం లేదు భేదం అనుభవానికి వచ్చినప్పుడే భేదం ఉన్నట్టు లెక్క మీరు ధ్యానంలో కూర్చుంటే భేదానుభవం లేదు కదా భేదానుభవం లేకపోతే భేదం లేదంటే భేదం అనుభవానికి రావాలి ఇప్పుడు కూడా ఘటం అనుభవానికి వస్తేనే ఘటం ఉన్నట్లు అనుభవానికి రానే ఉన్నట్టు కాదు కాబట్టి నువ్వు సిద్ధింపజేస్తే నీకు భేదం సిద్ధిస్తుంది ఇప్పుడు మనకి భేదం అనుభవానికి వస్తుంది ఎందువల్ల నామరూపములో మిస్లీ చేయటం వల్ల మనకి భేదం అనుభవానికి వస్తుంది అప్పుడప్పుడు కొన్ని క్షణాల్లో ఈ నామరూపముల ప్రభావం వెనక్కిపోయి అది ఫింక్ అయిపోయి ఆ అభేదం అనుభవ అభేద అనుభవానికి అంటే అర్థం భేదానుభవం ఆగిపోతుంది దట్ ఈస్ హౌట్ అప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు మళ్లీ మాయ కమ్మేస్తూ మన వాళ్ళు అంటారు మాయ కమ్మేస్తుంది మళ్ళీ కాబట్టి ఆ ముక్తుని యొక్క ఆనందంలో యోగ్యములైన ఆనందములన్నీ ఉన్నవి అని అల్లా లెక్క దట్ ఈస్ హౌ డే గ్లోరిఫై అది స్ఫుతి అలా ఎందుకు చెప్పడం ఏమైనా ఎందుకుదే ఆనందము ఆత్మజ్ఞాన ఆనందంలో ఉంది పురుగురవ చక్రవర్తికి ఉర్వశీ సంయోగంతో కలిగిన ఆనందం ఆత్మజ్ఞాన ఆనందంలో ఉంది ఎందుకు ఈ లిస్ట్ అంతా ఎందుకండి అంటే ఆత్మజ్ఞానం అంత గొప్పదాయ బాబు అని స్ఫుతించడం అంటే కానీ ఇవన్నీ అంత గుర్తించ కూర్చుని ఉన్నాయని అలాగే పాయింట్అవుట్ చేసి చెప్పడం ముందు అభిప్రాయం కాదు స్ఫుతించడం అంటే ఆత్మజ్ఞాన స్ఫుతే నిర్దిష్ట ఇప్పుడు మనం ఏదైనా డిన్నర్ పార్టీలో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ఆ మధ్యలో ఎవరైనా ఒకళ్ళు అక్కడ ఆ ఫ్రెంచ్ క్లీజన్ లో ఆ మంచి డిష్ ఉందండి అది చాలా మంచి డిష్గా ఉంటుందండి అయా ఆ ఫ్రెంచ్ క్లీజన్ డిష్ ఇదిగో ఇక్కడ మా కేటరింగ్ లో ఉంది మా మా డిన్నర్ లో ఉంది ఆ ట్రైనిషి డిష్ ఇంకా బాగా అది కూడా మా డిన్నర్లో ఉంది అంటే అర్థం ఏంటండి మేము వర్ధించుకున్న చాలా గొప్పది అని అని అంటే ఎందుకంటే అల్టిమేట్గా అన్నీ ఏమో బియ్య పిండిను నూనెను ఉప్పు కారంను దట్ ఈజ్ వాట్ ఆల్ ఆల్ ఈ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ టీ ఫుడ్ ఐటమ్స్ పరో రకాల షాప్ ఉంటుంది పదో ఇరవై దినుసులు ఉంటాయి ఏ మీరు ఫ్రెంచ్ పుయిజన్ అన్నా చైనీస్ ఫుడ్ అన్నా ఏ ఫుడ్ అన్నా ఆ షాపుల గురించి వెళ్ళిన ఐటమ్స్ అంతకంటే వేరే ఏమీ ఆల్ ఆర్ వన్ అనిపిస్తే ఊరికే నాలుక ఇంద్రియ సంయోగము మనస్సులో ఉండే అజ్ఞానము కలిసి ఒక పెద్ద మహావ్యామోహాన్ని సృష్టిస్తే సమాజం ఆ వ్యామోహంలో పడి కొట్టుకుపోతూ రోగాలు తెచ్చుకుని మందులు మింగితో కళక్షతం చేస్తూ ఉంటారు ఇదో ఇదో దిక్కువ సమాజం దాన్ని తలుచుకుంటేనే ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లం అసలు దాన్ని జరిగే పోతే వెళ్ళకూడదు వెరీ అన్ఫార్చునేట్ బ్ధులే ఉంటారు మానవులు చూడండి చెప్పారు బ్రహ్మలోకంలో ఐద ఐరం మదం సరహా బ్రహ్మలోకం అంటే సత్యలోకం అని ఏ ఏ ఆనందాలు ఉన్నాయో అవన్నీ బ్రహ్మ మన బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందాల్లో అంతర్భాగంలో ఉన్నాయి అని చాలా అందంగా చెప్పారు అంటే అవన్నీ నిశ్చి ప్రకారంగా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని కాదు ఆ జ్ఞానం అతి గొప్పది అని స్ఫుతించటముందు తాత్పర్యం ఎత్రచన బ్రహ్మణ్యవహితే సర్వాత్మ్యంతే ఏమన్నా వీడు బ్రహ్మలోకంలో ఉండే ఆనందాలు వీడి స్వరూపంలో ఆనంద భా భాగం అవ్వాలంటే వీడు వెళ్ళి బ్రహ్మలోకంలో గుర్చొక్కర్లేదు అక్కర్లేదు ఇంద్రలోకంలో ఉండే భోగం వీడి ఆత్మానందంలో అంతరం అయిపోవాలంటే వీడి ఇంద్రలోకానికి వెళ్ళక్కర్లేదు సినిమా హాల్లో శివాజీ సినిమా చూస్తే ఎవడుకోగలిగిన ఆనందం వీడి యొక్క ఆనందంలో భాగం అయిపోవాలంటే వీడు వెళ్ళి వీడిలో నిలబడి టికెట్టుకుని శివాజీ సినిమా చూడక్కర్ల అనవసరం ఏమీ లేదు చూడడానికి ఎవరింగ్ ఎంత ఆత్మరూపంగానే ఉంటుంది ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అంతే జ్ఞాని ఆ స్పేస్ తో బద్ధుడై ఉండదు స్పేస్ బంధం ఉండదు నేను చాలాసార్లు కాలాన్ని గురించి నేను త్వర విస్తారంగా చెప్పాను స్పేస్ గురించి కూడా తెచ్చినప్పుడు తెచ్చాను ఎందుకంటే చెప్పడం కష్టం చెప్పడంలో క్లేశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ జనాలకు కొన్ని నోసన్స్ నేను వ్యతిరేకిస్తుంది ఇప్పుడు కాలం గురించి నేను చెప్పాను అనుకోండి అందరూ కూడా చెందుకి బయటకు చూస్తారు ఎదుట వీళ్ళు చెప్తున్నా నేను ఏమని చెప్తాను ఫ్యాక్ట్ ఈస్ మిస్ ఈస్ మిథ్యా రియాలిటీ ది ప్రెసెంట్ మూమెంట్ అవేర్నెస్ ఇస్ ది ట్రూత్ అని చెప్తాను ఫ్యూచర్ వీళ్ళు ఫ్యాక్ట్ మిచ్చి అంటే బా అంటారు ఫ్యూచర్ మిచ్చి అంటే విశాఖ కనబడుతుంది ఫ్యాక్ట్ మిచ్చి అంటే ఏమో అయితే ఎందుకంటే వీరికి పాస్ట్ అంతా సోషల్ అని పిలిచింది కాబట్టి అది మిచ్ అంటే కొంత వినడానికి బాగానే ఉంటుంది ఫ్యూచర్ మిచ్ అంటే ఫ్యూచర్ మిథ్యా నేను ఇంకా ఫస్ట్ పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను మన కూడా పుట్టబోతున్నాడు ఇవన్నీ ఎలా పెండింగ్ లో ఉన్నాయి చాలా పనులు లో ఉన్నాయి ఇంకొక రెండు ప్రీమియం కట్టేస్తేనేమో మోటో ఒకటి రాబోతున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీ వాడి దగ్గర ఉంటే వీరేమో ఫ్యూచర్ మిక్ష అంటాడు ఈ హారోస్కోప్ ఒకటి దేవులతో తిరిగేస్తున్నాం దీని గురించి వాళ్ళకి చర్చ చేస్తున్నాం శ్రీంటే మరి ఇవన్నీ ఏమన్న మాట వీడి మాట ఏది వీటి అర్థం ఏది ప్రాబ్లం అవుతుంది ఇంకా స్థానము చూడండి మనిషి ఎలా ఉంటాడో చూడండి తన ఇంట్లో ఉంటాడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుంది ఐ మెట్ హోమ్ అది యూసేది కూడా ఉంది అది రూపకం ఆ ఒక మెటార్ ఐమ్ ఎట్ హోమ్ అంటాడు వీడు ఏదైనా ఊరు వెళ్ళాడు ఇక్కడ నుంచి టికెట్ కొనుక్కునే నింగపూర్లో వెళ్ళాడు అనుకోండి అక్కడ వీడు రూమ్ లేదా హోటల్లో బుక్ చేసుకుంటాడు ఎయిర్పోర్ట్ లో దిగుతాడు చాలా టెన్షన్ గా అయిపోతుంది టెన్షన్ అంటే ఏదో వణికిపోతున్నాడు అన్న అభిప్రాయం కాదు ఫీఈ్ నాట్ ఎట్ హోమ్ అనమాట ఎక్స్ నాట్ ఎట్ హోమ్ కదా ఈ లోపల ఏదో టాక్సీ మాట్లాడుకుంటాడు ట్యాక్సీలో కూర్చుంటాడు ట్యాక్సీలో కూర్చొని వెళ్తున్నామే కానీ అది ఎట్లా వెళుతోందో మనకేం తెలుస్తుంది ఏదో వెళ్తోంది రోడ్డు ఏదో వెళ్తోంది అంటే అస్టు వాళ్ళు సత్పురుషుడు అయ్యి ఉంటాడు హోప్ఫుల్లీ అంటూ కూర్చుంటాం ఆ ట్యాక్సీ తక్కువ ధర పట్టిన సందర్భాలు ఉంటాయి మనకి ఎప్పుడూ అవ్వలేదు వేర్లకి ఆ ట్యాక్సీ హోటల్ ముందు ఆ హోటల్ వెళ్ళగానే మనం బుక్ చేసిన హోటల్ ఇంకా ఉందా ఎవరికైనా ఇచ్చేసేడా వీడికి అది దొరికిందా ఆ మెసేజ్ వీడికి అన్నిందా లేచిందా అయ్యా అన్నయ్య హోటల్ రూమ్ తీశారు మీరు హోటల్ రూమ్ అంతా చూసుకున్నారు ఇట్ ఈస్ యువర్ రూమ్ సో క్లోజ్ టి డోర్ అండ్ దెన్ యు ఆర్ ఎట్ హోమ్ ఈ విధంగా మనిషి అయామ్ అంటే మనస్లో సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మనిషి అంటే నేను ఉన్నాను ఆ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాడు ఆ అయామ్నెస్ అంటారు దాన్ని దట్ అయా దాన్ని స్పేస్ తోటి బంధించి బంధించి కూర్చుంటాడు ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సంస్పేస్ బై బై ఇగ్నరెన్స్ అజ్ఞానం వాస్తవంగా అయామ్నెస్ కి బంధం లేదు ఏ దేశమైనా ఒకటే అంతేకా వీడు ఎలా ఉంటాడు మార్కెట్లో ఉన్నాడు అనుకోండి ఒక రకమైన ఐడెంటిఫికేషన్లో ఉంటాడు ఒక రకమైన సెన్స్లో ఉంటాడు వీడే వెళ్ళి దేవాలయంలో క్లీలో దేవుడికి ముందు గర్భగుడి దగ్గర ఉన్నాడు అనుకోండి ఇంకో ఫీలింగ్లో ఉంటాడు సో ఈ విధంగా ఈ స్పేస్ మారినప్పుడల్లా ఆ అయామ్నెస్ యొక్క క్వాలిటీలో మార్పు వస్తూ అది అజ్ఞానం యొక్క లక్షణం జ్ఞానం ఎలా ఉంటాడో తెలిసిన ఎత్రన భవంతో బ్రహ్మణ్యేకే లోకేంతి ఎక్కడున్నా ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే స్వదేశో భువనత్రయం బాంధవాదేశో భువనత్రయం ఏదో ఉంది శ్లోకం ముక్తులకి ముల్లోకములు స్వదేశము సకల ప్రాణులు ంధువులే వీడు నావాడు వీడు పరాయి వాడు ఇది జ్ఞాని యొక్క లక్షణం కాదు ఎలిగేనిస్ట్ పీపుల్ అలా ఉంటారు ఎలిగేనిస్టులు ఎలా ఉంటారంటే చాలా కరడు కట్టిన అజ్ఞానులు ఉంటారు వాడు మాట్లాడే ప్రతి మాటలో కూడా అజ్ఞానము అలాగా చాలా బలంగా కనపడుతూ ఉంటుంది నిజంగా వేరే మహాత్ములు జ్ఞానులు ఎలా ఉంటారంటే స్వదేశో భువనత్రే బాంధవాదో ఉంది వచన కాబట్టి అందరూ బంధువులేకములు స్వదేశమే దీంతో మా దేశం పరదేశం అంటూ ఏమైనా స్వదేశమే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాడు ముక్తుడు అనర్థం ఇలా మహాభారతంలో ఎత్ర క్వచన శాయించందేవా బ్రాహ్మణం విదు బ్రాహ్మణ లక్షణానికి బ్రాహ్మణుడు అనే పదం పుత్రికకి దానికి సంబంధం లేదండి అది ఎలాగా ఏదో పెట్టారు గాని మీరు శాస్త్రాన్ని లోతుగా మీరు బృహదార్లో ఈ బాధ్యత మూడో భాగ్యంలో విస్తారంగా వచ్చింది ముఖ్య బ్రాహ్మణ అని గౌణ బ్రాహ్మణ అని అలా చెప్పారు భాష్యత అంటే గుణాన్ని బట్టి కర్మని బట్టి బ్రాహ్మణుడు ఎవడైతే ముఖ్య బ్రాహ్మణుడు ఏదో తండ్రి బ్రాహ్మణుడు కనుక వీడు బ్రాహ్మణుడు కడుపును పుట్టాడు కనుక వీడు కూడా బ్రాహ్మణుడిగా లోకం వ్యవహారం ఉంది కాబట్టి కానీ గౌణ బ్రాహ్మణ అని అలా అలా వర్ణించారు జస్ట్ అకామడేటన్ ఎగ్జిస్టన్స్ ఇస్తాం మత బ్రాహ్మణుడికి నిర్వచన ఏమని చెప్తారంటే ఏన కేనకి దాక్షిత అని సెకండ్ హాఫ్ సెకండ్ పాదం ఎత్రిక బ్రాహ్మణం మూడు పాదాలు చెప్తాను మొదటి పాదం ఆగిందే సో ఏన కేనకి దాక్షన్న ఇప్పుడు వచ్చింది శ్లోకం ఇది ఎక్కడుందంటే ఈ శ్లోకం పన్నెండో అధ్యాయంలో అనికేత స్థిరమతి అనే శ్లోకం దగ్గర శంకర భాష్యంలో కోర్చేసింది కాంతిపురగ నుంచి సో ఏన కేనకి ఆఖన్న ఆచ్ఛన్నహ ఏదో ఒకటి కప్పుకుంటాడు ఒంటి మీద ఏదో ఒకటి కప్పుకుంటాడు ఆచ్ఛన్న అంటే ఒంటి మీద కట్టుకున్న వస్త్రానికి అర్థం లేకపోతే ఇంకో అర్థం ఏంటంటే ఏదో రూఫ్ ఉంటున్నాయి సమ్ రూఫ్ సిమెంట్ కవ్వచ్చు లేకపోతే క్యాచ్ అవ్వచ్చు లేదంటే టెంపుల్ ఏనకేనకి ఏదో రూస్ ఉంటుంది ఉండాలి కదా వర్షం పడుతుంటే రొంపాది పట్టదు యజ్ఞానికి రొంప పట్టదు అని అలాగే ఉండదు ఏనకేనకి అవన్నీ బ్లస్లు ఏనకేనకి దాఖన్న ఏనకేనకి దాక్షిత ఏదో హోటు తింటాడు ఫలానాది తింటాడనే ఏదో హోటుకుంటాడు ఏదో ఒకటి మింగేస్తే నదిలేసి ఉంటే ఆర్గానిక్ మేటర్ని నదిలి మింగేస్తుంటే అంటే ఏనా దాచకా ఎత్ర ఎక్కడో ఒకటి పడుకుని నిద్రపోతుంది ఆ టైం వచ్చిన ఎక్కడో ఒకరు పడుకుని నిద్రపోతుంది హరిగానకల్ టైం వెట్టికల్ టైం ఉంటాయి వెట్టికల్ టైం అంటే నిలబడి ఇసుకో తిరిగి కాలం ఎంత వరకు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు హరిగానకల్ టైం వెత్తికల్ టైం బోయినం చేసిన అయిపోయింది బోయినం చేసిన వెంటనే ఎక్కడో సత్సంగానికి వెళ్ళాను పదిన్నర నుంచి పన్నెండు దాకా సత్సంగం ఆయనకి భోజనాలు వడ్డించండి ఇంకా ఇంకో పవగంట సేపు చాలండి వన్ అండ్ హాఫ్ అవర్ స్వత్సంగం చాలు ఇంకెక్కే భోజనాలు వడ్డిస్తా ఉందండి సరే భోజనాలు రాయించి భోజనం చేసేస్తాం ఇంకా ఏవో కొన్ని డౌట్లు మళ్ళీ స్వచ్ఛంగా వైనాట్ నవ్ మేము ఫ్రీగా మీరు ఫ్రీగా ఉన్నారు బట్ నవ్వుకి హార టైం ఫర్ మీ ఎక్కడో ఒక ఎత్త ఎక్కువ ఎక్కడైనా పర్వాలేదు పైదో ఫ్యాన్ ఓకే ఎక్కడో పొరపా ఒక పదిహేను నిమిషాలు ఇంట్లో బాగా క్యాక్ అంటారు సో ఆ విధంగా మతారు ఎక్కడ ఎక్కువ వచ్చేనా ధోమన్తోకి ఏదో తోతు ఇది మాకు మా ఇంట్లోనే నిద్రపడుతుంది లేకపోతే నా రూమ్ లోనే నిద్రపడుతుంది అని అనుకుంటే దట్ ఈస్ ది బాండేజ్ జ్ఞానులు వాళ్ళు బ్రహ్మలోకంలోనే ఉండక్కర్లేదు బ్రహ్మలోకానుభవాన్ని పొందటానికి ఆనందాన్ని పొందటానికి ఎక్కడున్నా బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఆనందాలు వీరి ఆనందంలో భాగంగానే ఉంటాయి ఎందుకో తెలుసు అండి బ్రహ్మణ బ్రహ్మంటే ఆత్మా చి బ్రహ్మ అది సర్వాత్మ భావం సర్వము ఆత్మయే అదే బ్రహ్మంట అది పూర్వపక్షం నాణ్య శృణోతి నాణ్య భూమా కాబ్రాహ్మలౌకి కాన్న పశ్యమతేరుద్ధం పూర్వపక్షం వస్తుంది ఇవన్నీ అందమైన పూర్వపక్షాలు అంటే శంకరులు చాలా అందంగా వాటిని ప్రతిపాదన చేసి ఖండిస్తారు తర్వాత ద్వైతవాదులకి నేను ఉంటే ద్వైతవాదులు అంటూ శాస్త్రం చదివినటువంటి సంస్కారం అటువంటిది సో ఒక ద్వైతవాది శత దూషణి అనే ఒక గ్రంథం ఒకటి రాశారు దాని పేరు శత దూషణి ఎప్పుడు కూడా అలాంటి పుస్తకాలు రాయిపోవడం ఎప్పుడు కూడా మీరు పుస్తకం రాస్తే మంచి చెప్పాలి అక్కడక్కడ ఈ దోషం ఉంది ఆ దోషాన్ని ఖండించాలి అని చెప్పాలి ఇప్పుడు మీరు పఠానికి వచ్చారు అనుకోండి ఇంకా ఆత్మస్వరూపం గురించి చెప్పాలి అప్పుడప్పుడు ద్వైతవాదులు వేసేటువంటి పుల్ల ప్రశ్నలు వేసి ఖండించాల్సి ఉంటుంది అంటే గాని ఇంక ఏ చూసీ ఇంకా అదే అలా ఉండకూడదు తప్పోషణి అనే పుస్తకం రాయడమే అసలు తప్పదు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది ఎక్కడైనా సిద్ధాంతం చెప్పి ఎక్కడైనా పూర్వపక్షం చెప్పి సమాధానం చెప్తారు సో దట్ అది స్థానానికి ఖననన్యాయం రాత పాటిన తర్వాత దాన్ని ఎలా గట్టిగా పాటుకుందా లేదా చూడ్డానికి అంతేకాని పిల్లగించి అవలయడం కోసం కాదు కష్టపడి పాటింది దేనిపి తీసేయడానిక పాటిన తర్వాత ఎండవేళ్ళ ఊపి చూస్తారు ఆ ఊపి ఎలా ఊపుతారు మొత్తం అంతా ఊపియారు ఒక్క పిచ్చారు ఎండవేళ్ళ ఊపి ఆ తర్వాత చెప్పిన తర్వాత పూర్వపక్షం కొంచెం ఎక్కువ దాన్ని ఇలాగే షేక్ చేసి చూస్తారు చూడటా ఉంటుందని ప్లస్ దోషని బయట మొదలుపెట్టాడు ఆయన ఓ పండితుడు పదహారు శతాబ్దం పదిహేను శతాబ్దం అరవై మూడో అరవై నాలుగో దోషణాలు రాశాడు వంద శాప్టర్లు రాయాలి ముందు గోలు అది వంద దోషణాలు గోలు అరవై నాలుగు దోషణాలు రాసేవరికి ఆయుర్దేయం అయిపోయింది అక్కడితోటి ఆయన స్వర్గస్థులైనారు ఆయన శిష్యుడు మిగతావు పూజించారు అలాగే పూరించి వాళ్ళు ఎవరో ఉంటారు కదా దీని మీద శతభూషణ అయినా ఒక ఆయన ఇంకొక ఆయన సమాధానం ఆ శతూషణిలో పూర్వపక్షాలు ఎందుకంటే అక్కడ ఆ దూషణాలు లేదు ఇది ఒక పూర్వపక్షం ఇదే ఇది ఒక తెచ్చుకున్నాడ ఇప్పుడు మనం చెప్తున్నాం ఇది శతదూషణి శంకర భాష్యం చూసి ఇక్కడ పూర్వపక్షాలు ఉంటాయి కదండి పూర్వపక్షాలు ఉంటే దూషణములే సిద్ధాంతం మీద వ్యతిరేకంగా చెప్పిందాన్నే పూర్వపక్షం ఉంటాం ఇవన్నీ ఏరేయడం ఏరేసి అవి లిస్ట్ కింద తెచ్చుకుని కొంచెం ఇటు బాగా పోత్సాహింపు చేసి కొంత చేసి ఓ అధ్యక్ష అద్వైత ఫ్రం దిస్ పాయింట్ ఏదండి అధ్యక్ష అధ్యక్ష ఏమని చెప్తారు బ్రహ్మ ఏకహ అన్నారు ఏక అంటే మహా సంతోషం కదా మరి వేదాంతులకి ఏకహా ఒక్కటే ఒక్కటంటే ఇంక రెండోది లేదనమాట రెండోది లేదనేది ఎంత గట్టిగా చెప్తారో చూడండి అనా రెండోది ఉంటేదా చూడడానికి అన్యత్ ఉంటే అన్యత లేకపోతే నపస్థితి నాణ్యత విజానాతి బ్రహ్మజ్ఞానం తెలుసుకోడు ఎందువల్ల రెండోది ఉంటే కదా తెలుసుకోవడం నాణ్యత శిరుణోతి రెండోది వెండం నాణ్యత విజానాతి ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో అది ఏ భూమా అదియే బ్రహ్మ అది ఆత్మ అని మీరు గీత ఒకటోది గీత సరేనండి మనకు బ్రహ్మ ఇంక రెండోది ఏమని అదే బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్న జ్ఞాని బ్రహ్మ అయిపోతాడు అయిపోయి ఏం చేస్తాడు బ్రాహ్మలౌకిక కామాలను పొందుతాడు బ్రహ్మలోకంలో ఉండే కామాలు భోగాలు ఐరమ్మదర ఎక్సెట్రా ఇంద్రలోకంలో ఉండే భోగాలన్నీ కూడా ఆయన ఆనందంలో అంతర్ భాగమే అని చెప్తున్నారు పైగా పశ్యం దక్షత క్రీడన్ రమమాన అని చెప్తున్నారు పశ్చంద్ అంటున్నారు చూసుకోవాలి అంటున్నారు రమతే అంటున్నారు ఏమన్నా మరి విరుద్ధంగా లేదు అపోజిట్ అయిందా లేదా ఇది పూర్వం ఈ పుర్వత్సం శతదోష్రంథంలో ఈ యాభై పేజీలు ఉంది ఎన్ని ఎక్స్ప్లాండ్ చేస్తాయి ఇంకా ఇలాంటి వాక్యాలు ఇక్కడి నుంచి అక్కడి నుంచి స్థితుల్లో ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాలన్నీ పట్టుకురావడం కర్మకాండలో ఉన్న వాక్యాలు దానికి జోడించటం మన అనుభవంలో ఉండే వాక్యాలు జోడించటం ఏదేవో జోడిస్తూ ఉండటం ఉపాసనా ఫలాలు ఇక్కడికి పట్టాలి అది ఎంగ పురాణంలో ఎలా ఉంది కదా ఆ పురాణంలోలా ఉంది ఈ పురాణంలో అలా ఉంది అని ఆ పురాణ వచనాలన్నీ పెట్టడం ఇప్పుడు శివలోకే మహీయతే ఉంటుంది వీడి శివలోకంలో మహిమను గాంతుము ఈ పుణ్యాత్ములు వీడే శివలోకమైతే ఇంకా వీడి శివలోకంలో మహిమగాంచడం ఎందుకు పూర్వపక్షం అని వీరత్వంగా పూర్వపక్షం అయితే ఇక్కడ వచ్చేసింది దీని వివరణ స్మిన్నే ప్షణే పశ్యతిన్నే ప్షణే నేతి ఏమండి ఆత్మజ్ఞానం ఉన్నాడండి బ్రహ్మజ్ఞాని ఇప్పుడు ఏడు పది అయినప్పుడు బ్రహ్మజ్ఞాని కంటే భిన్నంగా ఏదైనా ఉందా లేదు ఆ ఏడు పదికే బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందంలో కూడా ఉందా లేదా ఉంది ఎలాగండి ఇది అదే సమయంలో ఆయన కంటే భిన్నంగా ఇది లేదని ఓసారంటే భిన్నంగా ఉన్న ఇంద్రలోకానందం కూడా ఆయన ఆనందంలోనే భాగం అని ఇంకోసారి అంటే ఒకే క్షణంలో చూస్తున్నాడని ఓసారని చూడటం లేదని ఒకసారి చూస్తున్నాడు అంటే చూడటం లేదనేది కొట్టేయాలి చూడటం లేదు అంటే చూస్తున్నాడు అనేది కొట్టేయాలి ఆ రెండింటినీ ఒకే బ్రహ్మజ్ఞాని ఒకే సమయంలో చేసేస్తున్నాడు అంటే హా ఇది పూర్వకం నైస దోష మా పోయావతలకు ఇది అవుతుంది దోషం కాదేం కాదు అది అసే ఆ పరిస్థితిని బట్టి అలా చెప్తారు పారడాక్సెస్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అది దోషం కాదు ఇప్పుడు మీరు ఉపనిషత్తుల్లో చూశారు ఎలా చూశారు అది దూరంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అలాంటి వర్ష్యాలు లేవు నాకు గుర్తు రావట్లేదు కానీ తద్దూరే తద్వంతికే అది దూరే అది దూరంగా ఉంది తో అంతికే ఇంటికమునందుకు కూడా ఉంది దూరంగా ఉంది దగ్గరగా ఉంది అది అన్నిటికంటే సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం పెద్దదానికంటే పెద్దది మరి సర్వాణుభూతాన్ని మత్స్థాన సర్వానుభూతాన్ని నచే మత్స్థాని భూతాన్ని అహము కర్త అహం అకర్త అది ఇవన్నీ శ్రీపత్తికి చెప్పలేదు ఓ విరోధాల ఆ సందర్భాన్ని బట్టి అలా ఆ ఉపాధిని బట్టి మీకు విరోధాలను అర్థం చేసుకోవాలి ఉపాధిని బట్టి విరోధం వస్తుంది ఉపాధి తీసుకోవాల్సి విరోధం పోతుంది ఇద పెద్ద దోషమేం కాదు నైస దోషరత్వా మరో చోట ఇంకో శృతి వాక్యంలో ఇవన్నీ పరిహారాలు మేము చెప్తా ఉంటున్నాం మొదలుపెట్టలేదు ఇంత ముందు చెప్పాము మరో శృతిలో చెప్తాము చాలా ఏదో చెప్తాం చూసుకోండి అంటే కృత్యంతరే పరిహర తత్వా అని చెప్పి చెప్పి అప్పుడప్పుడు ఇంకా తాళ్ళే చెప్పింది అనిపిస్తుంది అలాగా క్రిష్ అవి పరిలోపాత్ పశ్చన్నే భవతి అజీ శృత్యం రావు బృహదారుణ్యత శృతి రెండే శృతులు ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది భాష్యం చాంద్రోద్యోగం బృహదారణ్యత మిగతావి ఉంటాయి పక్కన మెయిన్గా మీకు ప్రధానంగా చెప్తారు భాష్య కాలం అంటే బ్రహ్మసూత్రం కూడా అలాగే ఉంటుంది సో చాంద్రోద్యో బృహదారణ్యత ఏమనుందంటే ఇప్పుడు చూపేవాడి చూపు చూసేవాడు చూపు ఈ చూసేవాడు చూపుకి ఇప్పుడు కన్ను ఉంది అనుకోండి కన్ను చూసేవాడు కాదు కానీ ఒకవేళ మీరు కన్నే చూసేవాడని మీరు అనుకుంటే చూసే అప్పుడు చూసేవాడు చూపు ఒకసారి ఉంది ఒకసారి లేదని ఆలోచించి ఇప్పుడు చూసేవాడు చూపు ఇప్పుడు చూసేవాడు చూపు లేదు అని ఆలోచించి కన్నే చూసేవాడు అయితే సపోజ్ కన్నును చూసేవాడు ఉన్నాడు కన్నును చూసేవాడు సెక్సెస్ ఎక్సెస్ కన్ను తెరిచినప్పుడు కన్నును చూసేవాడు చూపు ఉందా లేదా ఉంది కన్ను మూసినప్పుడు కన్నును చూసేవాడు చూపు ఉందా ఉంది చూసేవాడు చూపుకి లోపం ఉండదు దృష్టేహ దృష్టికి లోపం ఉంటుంది ఇప్పుడు దృష్టి ఉంది ఇప్పుడు దృష్టి లోపించింది కానీ దృష్టేహ దృష్టి చూసే చూపును అది ఇది ఉన్నప్పుడు ఉంటుంది ఇది లోపించినప్పుడు ఉంటుంది అంటే దాని అర్థం అది లోపించదు ఇప్పుడు దీన్ని చూస్తున్నాను రెండోదాన్ని చూస్తున్నాను రెండోదాన్ని చూస్తున్నాను ఇప్పుడు రెండోదాన్ని చూడటం లేదు ఇప్పుడు రెండోదాన్ని చూస్తున్నప్పుడు నేనే రెండోదాన్ని చూడనప్పుడు నేనే ఇప్పుడు ఆ రెండోది మిక్కి భేదం వస్తుంది సత్యమైతే భేదం వస్తుంది కాని అది సత్యం కాదు రెండోదిగా కనపడింది ఆత్మయే రెండోదిగా కనపడింది చూపే రెండోదిగా కనపడింది ఘటం అంటే ఘట జ్ఞానం కంటే భిన్నంగా లేదని మనం చేశాను కదా జ్ఞానస్వరూపుడు భ్రష్మస్వరూపని జ్ఞానం జ్ఞానస్వరూపుడు సో జ్ఞానస్వరూపుడు ఘటాన్ని చూసినప్పుడు భిన్నంగా ఉన్నదాన్ని చూశాడా అన్నట్టుగా ఉంటుంది భేదం చూడం మానేసినప్పుడు జ్ఞానస్వరూపుడు జ్ఞానంలో భేదం లేని జ్ఞానంలో ఏక ఉండిపోతుంది ఆయనే చూసినప్పుడు ఆ ఏకమైన జ్ఞానం నుండి రెండవదాన్నట్లు భాషిస్తుంది అయిపోయా పరిహారం అయిపోయిందా లేదా ఈ పరిహారం చెప్పనమే చెప్పాను ద్రష్ గణ్యేనా కామానామభావాత్న పశ్యతి ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తున్నా ఇప్పుడు నేను ఆనందించి ఆనందమును పొందినాను అన్నప్పుడు నేను ఆనందమును అనుభవించినాను అన్నప్పుడు నేను కర్త ఆనందము కర్మ భేదం వస్తుంది ఏమండి నేను ఆనంద స్వరూపుడను అన్నప్పుడు భేదం లేదు రెండు వాక్యాలు ఒకే తత్వాన్ని చెప్తున్నాయి రెండు వాక్యాలు వేరు వేరు చెప్పలేదు నేను ఆనందమును అనుభవించాను అంటే నేను వేరుగా ఉండి నాకంటే వేరుగా ఉన్న ఆనందాన్ని నేను అనుభవించానని కాదు నేను ఆనందము అంటే ఎంత అర్థము నేను ఆనందమును పొందినాను అంటే అంటే అర్థం నేను ఆనందమును పొందినాను అన్న చోట మీకు భేదం ఉండదు భేదం కనబడుతోంది ఉన్నది అంటే కనబడుతోంది ఆ వాక్య రచనలోను అలా మనం దాన్ని చూస్తున్నాము ఎలా అంటే మీరు ఇది ఆలోచించండి నేను కళను చూశాను మీరు అంటారు నేను కళను చూశాను మీరు అన్నప్పుడు నేను వేరు కళ వేరు అని ఆ వాక్యం చెప్తుంది కానీ వాస్తవం ఏమిటి నేనే కళ మీరు ఆలోచించండి ద డ్రీమర్ ఈజ్ ది డ్రీమ్ అండ్ ది డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ వెర్బల్ వెర్బల్ డిఫరెన్స్ తప్పిస్తే రియల్ డిఫరెన్స్ లేదు మీరు డ్రీమ్ అని ఒక దృష్టితో అన్నారు డ్రీమర్ అది ఇంకో దృష్టితో అన్నారు బోత్ ఆర్ వన్ అండ్ సేర్ ద డ్రీమర్ ఈజ్ ది డ్రీమ్ ది ఎంజాయర్ ఈజ్ ది ఎంజాయ్మెంట్ ది డిఫరెన్స్ ఈజ్ దర్బల్ సుక్తే తదుక్తం ముక్త్యాపి సర్వైకత్వాత్ సమాన ద్వితీయా భావ ఏమైంది మీరు తెలియ పడుకునే ఇలా పడుకునున్నారు పడుకున్నప్పుడు తెలివిగా ఉన్నానంట కలి మూసుకున్నా కానీ తెలుగులో ఉన్నాను నేను బ్రహ్మ విద్యా కుటీలో ఉన్నా మంత్రం మీద ఉన్నాను అని అన్నా ఇది లోపల నిద్రపట్టింది నిద్ర పట్టిస్తే బ్రహ్మ విద్యా కుటీ ఏమైపోయింది మంత్రం ఏమైపోయింది ఇవన్నీ కూడా ఆత్మరూపంలో విలీనం అయిపోయింది చూడండి అన్నీ విలీనపోయాయి నేను నేననే పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన మంత్రము బ్రహ్మ విద్యా కుటీ స్పేసు మంచం అనే ఆధ్యత్తు భావన ఇవన్నీ కూడా అది ఇప్పుడు నేను బ్రహ్మ విద్యాపుతీరులో ఉన్నాను అని వాక్యం తీసుకొని ఇలా పడుకుని ఆ వాక్యంలో నేను అంటే అర్థమవుతుంది నేను అంటే నేను జ్ఞానం లేదు కదా జ్ఞానమే కదా బ్రహ్మ విద్యాపుతీర్లో అంటే బ్రహ్మ విద్యాపుతీడి జ్ఞానమేనా అదైతే ఆ ఇతకలు రూపం అన్నీ వచ్చేసినలో ఉన్నాయా బ్రహ్మ విద్యాపతి జ్ఞానవే మంచం మీద అంటే మంచం మీద నేనున్నానా నా మీద మంచం ఉందా మనం మీదే నేను ఉన్నానంటే మంత్రం జ్ఞానమే తప్ప మరొకటి కాదు మంచం జ్ఞానం కాకుండా ఫిజికల్ వద్ద అది దాని దాలో ఉన్నట్టు కాబట్టి ఉన్నాను అన్నది కూడా జ్ఞానం ఉండుట ఉండుట యొక్క అనుభవం మంత్రం యొక్క అనుభవం బ్రహ్మోద్యోగ యొక్క మానసిక అనుభవం నేను అనే పరిచ్ఛన్న వ్యక్తిత్వం యొక్క అనుభవం ఉండుట యొక్క అనుభవం ఈ అనుభవాలన్నీ భిన్న భిన్న అనుభవంలన్నీ కూడా ఈ అనుభవం యొక్క ఫోర్స్ ఏదైతే ఆత్మగలదో దాంట్లో విలీనమైపోయాయి ఈ విధంగా సుశుప్త్యవస్థని వర్ణించారు ఇప్పుడు వీడి పైకి వచ్చాడు నిద్రలేశారు నిద్రలేసిన తర్వాత నేను బ్రహ్మ విద్యాపు తీరు మనసము ఒంగుట ఈ నాలుగు భిన్న భిన్నాలుగా భాషిస్తాయి కానీ యథార్థంగా భిన్నాలా కావు వీడి నుంచే వచ్చాయి పోయే వీడి నుంచే ఈ విధంగా సుశుప్తిని వర్ణించారు చెప్పిన వర్ణన ఆత్మజ్ఞానికి వర్తిస్తుంది అదే తదుప్తం ఈ పైన చెప్పిన అభేదము సుశుక్త వ్యవస్థకి సంబంధించి చెప్పబడినప్పటికీ ముక్త సని జ్ఞానికి కూడా అదే వర్తిస్తుంది ఎందువల్ల సర్వైకత్వా ఆత్మన ద్వితీయ అభావ ముతిలో సర్వము ఏకమైపోయింది వీళ్ళు విలీనం అయిపోయింది దాంతో రెండవది కనపట్టలేదు అనుభవానికి రావట్లేదు అదే విధంగా ఆత్మజ్ఞానికి సర్వము ఆత్మరూపం అయిపోయి రెండవది అనుభవానికి రాదు భిన్నంగా అనుభవానికి రాదు ఆత్మరూపంగానే అనుభవానికి వస్తుంది కాబట్టి ఇదంతా ఇంతకు ముందు చెప్పడం అయింది కొత్తగా కనిపిస్తేమి లేదు ఆ పూర్వపక్షానికి ఒక పెద్ద మళ్ళీ పని కట్టుకుని సిద్ధాంతం చేస్తే రిస్వీట్ చేసింది ఏమీ లేదు కేనకంపశ్చేది చంపశ్చేదన వాక్యం ఉంది ఆత్మజ్ఞాని ఇప్పుడు జ్ఞానం లేనప్పుడు అన్యహ అన్యత్ పశ్చే అజ్ఞానం ఉన్నాడు నేను ఘటమును చూచితున్నాను అని అంటారు అప్పుడు అజ్ఞాని యొక్క అనుభవంలో అన్యహ నేను అంటే ఘటం కంట భిన్నంగా ఉన్న నేను నా కంటే భిన్నంగా ఉండే ఘటాన్ని చూసుకున్నాను ఏమండి ఇప్పుడు నేను అడుగుతా చెప్పాను నేను అనేది జ్ఞానరూపమా కదా ఆ నేను అనే జ్ఞానము అది ఆ జ్ఞానంగా మీరల్లా అనుభవానికి వస్తూ ఉంటుందండి నేను అనేది ఆ నేను అనే జ్ఞానము మోకాల్లో అనుభవానికి వస్తుందా తల్లలో అనుభవానికి వస్తుందా హృదయంలో అనుభవానికి వస్తుంది నేను అంటే ఇక్కడ అనుభవానికి వస్తుంది వీడు ఆ నేననే అనుభవాన్ని దేహానికి అంతకి పచ్చిస్తాడు కానీ అది అనుభవానికి వచ్చింది హృదయ స్థానంలో అనుభవాన్ని నేను నేను ఘటమును ఘటమును అని వీడు ఘట జ్ఞానం కలిగేక అన్నాడా ఘట జ్ఞానం కలుపుకున్నానడా ఘట జ్ఞానం కలిగేక అన్నాడు ఈ చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఘట జ్ఞానము ఘటం దగ్గర కలుగుతుందా తనకంటే భిన్నంగా ఘటన దగ్గర కలు అంటే భిన్నంగా కలగడము అంటే ఘటం దగ్గర కలగాలి లేకపోతే వీరిలో అభిన్నంగా హృదయస్థానంలో కలుగుతుందా హృదయస్థానంలో కలుగుతుంది తర్వాత చూచుత చూచు ఈ చూపు కంట్లో అంటే కంట్లో ఉన్నట్టు అనిపించినా ఉండడం హృదయంలోనే ఉందా హృదయంలో ఉంది బాధ్యత హృదయంలో ఉంది సర్వ హృదయంలో ఏ రూపంగా ఉంది జ్ఞాన రూపంగా ఉంది ఇప్పుడు చూసే నేను జ్ఞానమే చూడబడే ఘటమూ జ్ఞానమే ఏ ఉపకరణము సాధనంతో చూస్తున్నానో ఆ కన్ను జ్ఞానమే ఇప్పుడు ఇంకా ఎవడు దేనిని దేనితో చూస్తున్నాడు అంటున్నారు అంటారు తత్తే తేన కం తదంటే తదా జ్ఞానావస్థాయా ఆ జ్ఞానావస్థన పశ్చేట్ ఎవడు దేనిని దేనితో చూస్తాడు ఒకడు ఒక దానిని కంటితో చూస్తాడని చెప్పడానికి అది అజ్ఞానావస్థ ఉండాలి జ్ఞానావస్థందు కుదరదు ఇప్పుడు సినిమా తెర హీరో విలన్ కొత్తాడు అయితే విలన్ హీరోను కొచ్చాడు చెప్పడానికి మీరు బేసిక్ ట్రూత్ని మీరు మీరు మీరు ఇగ్నోర్ చేస్తే దాన్ని చెప్పలేరా మాట హౌ కన్వ్యూస్ ఈ టీవీ స్క్రీన్ ఉంటుంది టీవీ స్క్రీన్ మీద అన్ని పిక్సిల్స్ ఉంటాయి అంటే స్క్వేర్స్ ఉంటాయి చిన్న స్క్వేర్స్ ఉంటాయి ఆ స్క్వేర్స్ లో ఉంటుంది దట్ ఈ టీవీ స్క్రీన్ ముఖ్యతనే టీవీ స్క్రీన్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా స్క్వేర్స్ లా కనపడుతుంది చూసారా ఎక్కడన్నాను ఆ స్కేర్స్ లా కనపడుతుంది ఆ స్వేర్స్ లో మీరు టీవీ ఆన్ చేసినప్పుడు బ్లూగా ఉన్నప్పుడు ఈ బ్లూ కలరు అంతటా యూనిఫామ్ గా ఆన్ చేసిన ఈ లోపల బొమ్మలు ఆ బొమ్మల్లో ఇద్దరు ఉంటారు హీరో హీరో విలన్ ఉంటారు హీరో విలన్ అని ఇప్పుడు ఈ హీరో ఈ విలన్నీ దే ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీవ్స్ అంటే అనార్ అర్థం ఉండదానికి ఏమే తప్పది ఏర్నాడ్ ఎస్ఎల్సి అలా కనబడతాయి అవి అదే ఎలక్ట్రాన్క్స్ ఏనండి ఆ పిక్చ్యూబ్స్ ఆ కాంతి దాని పేరే ఎలక్ట్రాన్ క్యూబ్ ఎలక్ట్రాన్ క్యూబ్ లో ఎలక్ట్రాన్క్స్ ఉంటాయా హీరోలు విలన్లు హీరోయిన్ ఉంటారా ఏమండి చెప్పండి ఏముంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి కాంతి ఉంటుంది ఎలక్ట్రాన్స్ గ్లో అవుతూ ఉంటాయి అలాగే నేను ఘటనను చూసుకున్నాను అన్నప్పుడు ఆ జ్ఞానం గ్లో తప్ప ఏమీ లేదు అక్కడ అది జ్ఞానం యొక్క గులో అనే సత్యాన్ని విస్మరిస్తే నేను వేరు ఘటన వేరు చూడడం వేరు ఆ సత్యాన్ని గుర్తిస్తే కం తేమ ఫస్ట్లే ఈ మాట వేరే ముందు చెప్పనే చెప్పాము అంటున్నారు శంకరులకి ఆ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అంతే స్పష్టంగా అలాగా కరతలామలకల్లా తెలుస్తూ ఉంటుంది అరచేతిలో ఉసిరి కవనే ఉంటుంది కాబట్టి అలాగ అలవోకగా వాక్యాలు అలా పారేసి ముందుకు వెళ్తూ ఉంటాం అశరీరస్వరూపా అపహత పామాదిలక్షణ సన్ కథమేషపురుష అక్షిని దృశ్యత ఇుక్కు ప్రజాపతినా ఇది ఇది అవతారిక అవతారిక దేనికంటే మీరు మంత్రాన్ని చూస్తే మంత్రవ్యాఖ్యానం ఇది ఉద్దేదో పురాణం కాదు కదా మంత్రానికి వివరణ సో అక్కడ ఏముంది స్త్రీధిర్వా యారీర్వా జ్ఞాతి ధిర్వా నోకజనం స్మరణ నిధం శరీరం అంతవరకు వచ్చింది కదా ఇప్పుడు స యథాప్రయోగ్య ఆచరణే యుక్తనే ఒకటి మొదలైంది ప్రయోగ్య అంటే గుర్రం ఆచరణ అంటే రథం రథానికి గుర్ర గుర్రాన్ని రథానికి పోంచడం ఏదో అలాంటి సందర్భం అది దాన్ని చెప్పబోతున్నా దానికి అవతారిక అవతారిక అంటే హీ జంతులు చూసినా లెక్క స్లైట్లీ న్యూ కాన్సెప్ట్ విత్ ఇన్ ది సేమ్ మంత్ర ఇక్కడ పెద్దదిగా ఉంటుంది మధ్యలోనే ఫ్లైట్ మార్క్ వస్తుంది స్లో ఆఫ్ స్టార్ట్ లో దాన్ని అవతారిక ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా అందంగా తెలుస్తుంది ఈ పని కూడా నేను బృహదార్ ఉపనిషత్తుకి చాలా ఓపిగా కూర్చొని చేశాను సాందోగ్యోపనిషత్తుకు కూడా చేస్తున్నాను ప్రథమ భాగాన్ని కాబట్టి అదొక పని ఆ పని ఏమి చేయకుండా ఇక్కడ అంతా కలగాపలకంగా ప్రింట్ చేసి పెట్టా చదువుకునే వాళ్ళకి తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు ఏముంది పెద్ద సమస్యలు ఇప్పుడు నేను తెలుసుకునే చెప్తున్నాను కదా కానీ అలాగే విడతీసి పెడితే చదువుతున్న దానికి మరింత పేరుకి అయిపోతుంది మంచిది సో అంతా పని వాళ్ళే చేసిస్తే ఇంక మనం ఏం చేసేందుకు మిగులుతుంది కాబట్టి మనకు కొంత మిగిలించారు వాళ్ళు మనం మిగిలింది మనం చేస్తుంది ఎక్కడ కూడా కన్సేషన్ వీలు లేకుండా మంత్రం కూడా వెడతీసి అవతారికి పెట్టి అవతారికి కింద మంత్రం పెట్టి అలా రాసుకొస్తున్నాం మంచిది సో ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏమన్నా ఆత్మ అశరీరం అని చెప్పారు ఆత్మస్వరూపంలో శరీరం భాగమా కాదా కాదు అశరీర స్వరూప ఆత్మస్వరూపం ఏది అని అడగోవడం ఆత్మస్వరూపం ఏది కాదని అడగాలి ఆత్మస్వరూపం శరీరం కాదని సమాధానం అశరీర స్వరూప శరీరం అంటే మనస్సు కూడా ఇంక్లూడెడ్ యూఆర్ నాట్ ది బాడీ యూఆర్ నాట్ ది మైండ్ నో దిస్ అండ్ బీల్ ఎదురైతే అంటే కాదండి ఆత్మయవత చెప్పడం ఇంకేం లేదు ఆత్మయవత చెప్పి ఏం లేదు అయిపోయింది ఆత్మీయత ఎలా చెప్తారు యు ఆర్ నాట్ ది బాడీ అండ్ యూఆర్ నాట్ ది మైండ్ నో దిస్ అండ్ బీన్ ఎమినెట్ అంతకంటే తెలుసుకోవాల్సింది కనుక ఎందుకంటే ఆత్మ ఆత్మని తెలుసుకోలేదు ఆత్మ ఆత్మ ఉండడమే ఉంటుంది అనవలేదు సో అశరీర స్వరూప ఆత్మ అని చెప్పారు ఆ శరీరం వా సొంతం అని చెప్పారు కదా అలాగే అపహత పాత్మ గిరవీ మృత్యుహూ ఒక పెద్ద పెద్ద ఆత్మ ఆత్మని పట్టుకుని చెప్పబోయా ప్రజాపతి గారు అని వీళ్ళు వెళ్తే ఆయన ఏమని చెప్పాడు ఆ శరీర ఆత్మ అపహత పాత్మాజరో ఆత్మ కంటిలో పురుషుడుగా అనుభవానికి వస్తోంది అని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆత్మ శరీరం అయితే కంటిలో పురుషుడుగా ఎలా అనుభవానికి వస్తుంది అపహత పాత్మైతే కంటిలో ఉన్న దోషాలు కంటిలో పురుషుడికి ఉన్నట్టుగా మనకి భ్రమ కలుగుతోంది కదా అలా ఇంటికి వచ్చింది అని ప్రశ్న అని మళ్ళీ అలాగే ఆ టాపిక్ మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ చెప్తారు ఎందుకంటే చాలా కఠినమైన టాపిక్త్యం ఇది ఇదారే పత్ర అంటే అదే అట్లా ఉండగా ఆత్మ అపహత పాత్మాని అశరీర అని చెత మళ్ళీ ప్రజాపతి గారైతే అక్షిని పురుషో దృశ్యత అని కూడా చెత ఇప్పుడు ఆ ఆత్మ అశరీర ఆత్మ అక్షియందు కంటియందు సాక్షాత్తుగా అంటే సాక్షి రూపంగా వస్తున్న విధానము ఆ విధి విధానం కొంచెం వివరించవలసిన అవసరం ఉన్నది అది వివరిస్తే ఇంకా సాధకులు బాగా తెలుసుకోగలుగుతారు అందుకోసమని ఇదం ఆరధ్యతే ఆ మంత్రంలోనే చిన్న మలుపు వచ్చి ఇంకొక దృష్టాంతమోది ఆరంభమవుతోంది తత్ర పోతు అక్షిణి దర్శనే ఇలాహా చూడండి ఆ శరీర ఆత్మ ఎందుకు అనుభవానికి వస్తోంది అని ప్రశ్న హౌ ఎందుకు లేదు హౌ అనుభవానికి ఎందుకంటే ఆ శరీరంలో ప్రవేశించింది కాబట్టి అనుభవానికి వస్తుంది మిగతా ఎలాగా కథం సాందో ఒకటి ప్రకరణముంది ఆ ప్రకరణం ఏంటంటే ఎవండి బ్రహ్మంటే ఆత్మేనా అవును బ్రహ్మంటే ఆత్మేనగా ఆత్మ ఈ దేహముందు ప్రకటమవుతున్న అదేనండి ఆత్మ అవునండి అయితే మాకు మీరు ఏదైనా ఒక లింగాన్ని చూపించండి లింగము అంటే పర్వతం అభిమాన్ ధూమాత్ పర్వతము నిప్పుగలది అగ్ని పర్వతము ఎందువల్ల పొగ వస్తుంది కాబట్టి పొగ లింగము సూచికము ఆ లింగాన్ని బట్టి పొగ మీరు అగ్నిని పట్టుకోవచ్చు అలాగే దేహంలో ఆత్మ పరమాత్మ ఉన్నాడు ఉన్నాడు లింగం ఏదైనా చూపించండి పొగ చూపించి అయ్యా దానిలో అగ్ని ఇక్కడ మీరు లింగం చూపిస్తే మాకు పరమాత్మ దొరికిపోతాడు అని ప్రశ్న దానికి సమాధానం ఏం చెప్పారంటే మీద ధర్మామీటర్ నోట్లో పెట్టుకో ఎంత టెంపరేచరు ముప్పై ఏడు ఉంది బయట ఎంత ఉంది ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకప్పుడు కూడా ఉంటుంది లోపల ముప్పై ఉంది ఆ ఆ టెంపరేచరే లింగము చూడండి ఎంత బాగుంటుంది పొగాది వచ్చి నిప్పు ఉన్నట్టు ఎత్తునట్టుగా అగ్ని పర్వతంలో టెంపరేచరే లింగము ఇంకొకటి ఈ రెండు వేలు పెట్టి చెవులు మూసేసుకో మూసేసుకుంటే నీకు గురి శబ్దం వస్తుంది కదా అదే లింగము దేనికి లింగము ఈశ్వరుని యొక్క ప్రకాశానికి ఈశ్వరుడు లోపల జాగ్వల్యమానంగా ఉన్నాడన్నదానికి లింగం ఈశ్వరుడికి లింగం ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు యొక్క వెతుకులాటలో జనాలు ఎంత గడదరు చేస్తారో దీని బట్టి మీరు ఆలోచించండి పూర్ణమ్యో శ్రీ వృద్ధ హరి